జీవన సరళిని పలికింది మురళీ జీవన సరళిని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 పరవశమైనది వేదిక పొందదగినది లేదిక వృందావనిలో నందననుని బృందావనిలో నందనదనుని మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ వృందావని లో నందనదనుని వృందావని లో నందనదనుని मधुर अच्छु मधुर अ ప్రతి మనిషి నిరంతరం వాంఛిస్తూ ఉంటాడు గతంలో అనుభవించినవే అయినా అలాంటి మధుర స్మృతులు ఈరోజు మనోఫలకం మీద అలా కదిలినప్పుడు ఏదో ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు గతంలో ఆ సన్నివేశంలో నేను చాలా సంతోషపడ్డాను గతంలో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను గతంలో నేను ఆ అనుభవాన్ని రుచి చూచినప్పుడు చాలా తృప్తిగా ఉన్నాను ఇవి మరువలేనిటువంటివి మరుపు రానేటువంటివి అని అనుకుంటూ ఉంటాడు మనిషి కాకపోతే ఇలాంటి మధురమైనటువంటి అనుభవాలని అనుభూతుల్ని జీవితంలో ఎంత రుచి చూస్తూ ఉండినా రోజుకు ఆ రోజు మనిషిలో ఒక వెలితనేది ఉంటానే ఉంది ఎన్ని మధురానుభూతులు ఉండినా జీవితం మధురంగా మారడం లేదు కారణం ఏవైతే మనకు మాధుర్యాన్ని పంచుతూ ఉన్నాయో అవన్నీ స్వభావం కలిగి ఉన్నాయి కనుక నశించేటువంటి స్వభావం కలిగి ఉన్నాయి కనుక మృతంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక కాబట్టి ఒక్కొక్కప్పుడు వాటి మధ్యలోనే మనం అమృతం అనేటువంటి పదాన్ని వాడినా చాలా వాటికి వాడతాం కాఫీ ఇస్తే అబ్బా అమృతం లాగా ఉందంట కాఫీ అమృతం కాదు కానీ మనం అలా అంటాం అమృతం అనేటువంటి ఒక పదాన్ని చూస్తే మృతం అంటే నశించేది అమృతం అంటే నశించనిది అని అర్థం ఏముంది చెప్పండి నిజంగా అమృతమే అయితే అది నిజంగా మధురానుభూతి ఉంటుంది మనకి ఎప్పటికీ నిరంతరం అటువంటి అమృతం లేదు ఎందుకంటే ఏదైనా నశించిపోతుంది మృతమే ప్రపంచమే మార్పు చెందుతుంది పరిణామశీలం కనుక ఇక్కడ అన్ని మృతాలే ఉన్నాయి కానీ అమృతం లేదు అందువల్ల ఇక్కడెక్కడైతే ఫెయిల్ అయిపోతామో దాన్ని పొందలేక నిన్ను అనుభవిస్తుండినా దాని దాన్ని ఇంకొక చోట వెతుకుతాం దానికి ఎక్కడో కనపడతా ఉంది అది స్వర్గం దేవతలు పానం చేసేటువంటిది అమృతం కనుక అది జనన మరణాలు లేకుండా చేస్తూ ఉంది ఆకలి దప్పులు లేకుండా చేస్తూ ఉంది అందుకని ఇక్కడ మనకు లభ్యమయ్యేటువంటి పదార్థాల అది భిన్నంగా ఉంది గనక అది అమృతం అని అన్నాం వాస్తవానికి దాన్ని విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు కూడా అది కూడా నశించేదే ఎందుకని స్వర్గానుభవమే నశించిపోతుంది ఉండేటప్పుడు స్వర్గంలో ఉండేటువంటి అమృతం మాత్రం ఎట్లా శాశ్వతం అవుతుంది కనుక అక్కడ ఏదైతే స్వరలోకంలో స్వర్గలోకానికి కూడా అక్కడ కూడా అమృతం అనుకునేటువంటిది అమృతం కాదు అనుకున్నప్పుడు మరి ఈ పదం అన్నప్పుడు మనకు శాస్త్రంలో విచిత్రంగా కనపడుతుంది ఆ పదం అమృత స్వరూపాచ అన్న భక్తి సాతు అశ్విన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ నారద మహర్షి కనుక భక్తి అనేటువంటిది అమృత స్వరూపం చూంట మహర్షి ఏ అమృతం ఇది ఈ ప్రపంచంలో అనుభవించేటువంటి మాధుర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అమృతమా లేక స్వర్గలోకంలో ఏదైతే అనుభవిస్తూ ఉండారో ఆ అమృతమా రెండూ కాదు భిన్నమైనటువంటి అమృతం పదం దొరుకుతుంది మనకు అమృతం అనేటువంటి పదం దొరుకుతూ ఉంది కాబట్టి ఏదైతే ప్రేమ స్వరూపమయ్యిందో సా అస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ కాబట్టి అది పరమ ప్రేమ రూప అంటే ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో లభ్యమయ్యేటువంటి ప్రేమ కాదు దీనికన్నా భిన్నమైనటువంటిది కాబట్టి ఈ ప్రేమల వల్ల సామాన్యమైనటువంటి మృతం నశించిపోయేటువంటి ఆనందాలే మనకు గోచరిస్తూ ఉంటాయి అమృతము అనేటువంటిది అమృతస్వరూపాచ అది ఏంటి అమృతం నశించినటువంటిది ఈ రెండు కాదు అని అర్థం ఇది భక్తి వల్ల మనకు ఏర్పడుతూ ఉంది అమృత స్వరూపా దీనిని ఈ ముకుందమాల దగ్గరకు వచ్చేటప్పటికి కృష్ణ స్వరూపాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా కనపడుతుంది మనకు మధురాధిపతిరకి అని అనుకుంటున్నాం మధురాష్ట్రకం ఏంటి ఆ మధురం ఇది మృతమా అమృతమా ఇది అమృతమే ఎట్లా చెప్తారండి కృష్ణామృతం అమృతస్వరూపం అమృతస్వరూపాధురం మధురం నయనం మధురం నయనం మధురం హసిం మధురం అధరం మధురం అధరం మీద పడేదే మధురం కాదని ఇంతవరకు చూస్తున్నాం ఇప్పుడు అధరమే మధురం అయి కూర్చుంది కృష్ణుడి దగ్గరికి వచ్చేప్పటికి అధరం మధురం వదన మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధి మధురాధిపతే మధురాధిపతే అఖిలం మధురం కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఏదైతే గోచరిస్తుందో అంతా మధురమేనది ఓ పంచదారితో తయారు చేసినటువంటి బొమ్మ ఉంటే ఆ బొమ్మలో ఎక్కడబడి చూసిన పంచదారే అట్లాగే అమృత స్వరూపం అయినటువంటి గనక అంత అమృతమే అది మధురామృతం అది అధరామృతం కాబట్టి ఆయన పెదవుల మీద ఏ అమృతమైతే మనం కీర్తిస్తు ఉన్నామో దాన్ని అధరామృతం వెరీ బ్యూటిఫుల్ ఇది అమృతం అంటున్నాం దాన్ని అందుకని హే వేణువ ఓ మురళి నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అధరామృతాన్ని గురువులతో ఉన్నావు నిత్యమని మనం పాటలు కూడా పాటుతున్నాం భాగవతం కంట శోష లేకుండా శ్లాఘించింది ఈ విషయాన్ని గోపికలు కూడా అన్నారు మాకు అధరామృతాన్ని కానీ ఎక్కడ వాళ్ళని దోషం పట్టలేదు మనం ఎంత ఓపెన్గా ఉందో చూడు హే కృష్ణ మాకు నీ అధనం ఆ అధరామృతాన్ని గీతంలో కనుక బాహ్యంలో కనుక దీన్ని చూసేటట్లయితే ఎంత తప్పుగా కనపడతా ఉంది ఇది కానీ అదే భక్తి అస్తి ఏవం ఏవం యథావ్రజ గోపికానా వాళ్ళు చేసిందే భక్తిని మనం శ్లాగిస్తూ ఉన్నాం ఈరోజు ఆ గోపికా గీతాన్ని మనము గానం చేస్తున్నాం అదేంటండి అధరామృతం ఏంటి అది ఒక్కటి చూసుకోవాలి సురతవర్ధనం శోకనాశనం సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా చుష్ంబితం శోకనాశనం అది శోకాన్ని పోగొట్టేది పైగా చూడతా మాట చూడండి స్వరిత వేణునా సుష్ చుంబితం ఇతర రాగ విస్మాం రుణ వితర వీరతే వితరవీరస్ అమృతం సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా చుష్టు చుంబితం హే కృష్ణ అది ఎలాంటిదంటే ఇతర రాగ విస్మరణం రుణం రుణం మానవులకి ఇతర రాగ విస్మరణం విస్మరణం అంటే అనేకమైనటువంటి రాగాలున్నాయి ఈ ప్రపంచంలో బంధాలున్నాయి అనుబంధాలున్నాయి ప్రేమలున్నాయి వీటినన్నింటినీ పోగొట్టేటువంటిది ఇతర రాగ విస్మరణం రుణం ఇతర వీర ఓ వీరుడా మాకు వితరణ చేయదాన్ని ఏం కావాలి మీకు మృతం నహ మాకు తే నీ యొక్క అధరామృత అధరామృత కాబట్టి మురళికి ఏ అమృతం అయితే అందిందో అది మాకు కూడా అధరామృతాన్ని అందించు ఎందుకని ఈ ప్రపంచంలో మేము చవి చూచేటువంటి ఆనందాలన్నీ మృతంగానే ఉన్నాయి గనక అమృత స్వరూపాచ ఆ అమృతాన్ని ఇచ్చేటువంటి ఆనందం ఏదో అది మాకు నువ్వు అందించాలి అది నీ అధరామృతం అని నేను అనుకుంటున్నాను ఇదేంటిది ఎస్ అదే విచిత్రం ధర అంటే ధరణికి కూడా పేరు ధరణి అంటే భూమి భూమికి ధర అనే పేరుంది ఈ భూమిలో ఏదైతే అమృతం నీకు లభ్యం ఈ భూలోకంలో అది ధరామృతం కొత్త పదం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు ధర అమృతం ధర భూమిలో ఏదైతే మీకు లభ్యమవుతా ఉందో అది ఏ సుఖమైన కాని అది రుచి చూడడం వల్ల కావచ్చు లేదా కంటితో చూడడం వల్ల కావచ్చు చెవితో వినడం వల్ల కావచ్చు చర్మం ద్వారా స్పృశించి కావచ్చు వాసన కావచ్చు కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల్లో ఏ జ్ఞానేంద్రియాల ద్వారా నీకు ఏ విధమైనటువంటి అమృత స్వరూపంగా నీకు అందిన ఆనందం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో దొరికేదే గనక ఇది ధరాయాం అమృతం ధరామృతం ధరాయాం అమృతం ధరామృతం అంటే ఈ భూమిలో నీకు ఏదైతే లభ్యమవుతూ ఇది అని అర్థం అది ధరామృతం ధరాయాం అమృతం ధరామృతం ధరాయాం నాతీతి అధరామృతం టూ నెగటివ్స్ ధరామృతం అంటే ఈ భూమిలో లభ్యమయ్యేటువంటి అమృతం మనకి ఏదైతే ఇక్కడ అధికమైనటువంటి సుఖాలని అనంతమైనటువంటి ఏ సుఖాలని మనం అనుకుంటూ ఉన్నామో ఇటువంటి అన్నీ కూడా ధరామృతం ధరాయామామృతం ఈ భూమిలో నీకు లభ్యమయ్యేటువంటి ఇవన్నీ కూడా అందువల్ల ధరామృతం ఇక్కడ నా భవతి ఇది అధరామృతం కాబట్టి ఈ ధర ఈ భూమిలో ఏ అమృతం అయితే నీకు లభ్యం కాదో అంటే ఈ లోకంలో ఏ అమృతం అయితే నీకు లభ అంటే లోకం ఉన్నప్పుడు లోక్యత ఇది లోక స్వర్గలోకం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ సురులకి స్వర్గలోకవాసులకు లభ్యమయ్యేటువంటి అమృతం కూడా కాదు భూలోకవాసులకు లభ్యమయ్యేటువంటి అమృతం కూడా కాదు నా భవతి ఇది అధరామృతం అది ఆ నా భవతి ఇది అధరామృతం అది బ్యూటీ కాబట్టి ఇది అమృత స్వరూపం కాబట్టి కృష్ణానందం ఏదైతే ఉందో మధురాధిపతే అఖిలం మధురం అలా కేవలం భౌతికం కాదు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఆనందం అయితే లభ్యమవుతుందో అది ఇహ స్వర్గ భోగాలకు సంబంధించింది కానీ కాదు ఇక్కడ మనకు లభ్యమయ్యేటువంటిది కాదు ఎందుకని ఇవన్నీ అనుభవించిన తర్వాత ఇవి నశించినవి అనే వెలితి మన హృదయంలో ఉంటూ ఉంది కాబట్టి ఏ అమృత అమృతత్వాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మృతం అనేది తెలిసి అవకాశం లేదో నీవే అమృత స్వరూపుడుగా మారుతున్నావు ప్రాప్య నాకించి వాచ్ఛతివు సిద్ధోభవతి జ్ఞాత్వా సిద్ధోభవతి మత్తోభవతి అమృతో భవతి ఇక్కడ ఏది మనం అనుభవించినా ఆ వస్తువు మనం కాలేం అంతేనా కాఫీ తాగితే నువ్వు కాఫీ ఎట్ల అవుతావు కానీ ఇక్కడ అట్లా కాదు ఆ అమృత స్వరూపాన్ని జ్ఞాత్వా తెలుసుకోవడం జ్ఞాతవ్యం యత్ జ్ఞాత్వా అమృతోభవతి నువ్వు అమృత స్వరూపుడు అవుతున్నావు ఇక్కడ పాయసం దాగేవాడు పాయసంగా మారలేడు కాఫీ తాగేవాడు కాఫీగా మారలేడు దోశ తినేవాడు దోశ కాలేడు కానీ ఆ అమృతం ఏదైతే ఉందో అది జ్ఞానం గనక జ్ఞాతవ్యం యద్ జ్ఞాత్వ అమృతోభవతి సిద్ధోభవతి నువ్వు సిద్ధుడవుతూ ఉన్నావు నీకు జ్ఞానం సిద్ధిస్తూ ఇది కృష్ణానందము అంటే ఇది కృష్ణానందం ఇది అధరామృతం ఇవన్నీ కూడా తెలియక ఏదేదో రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి అధరామృతం అంటే అలౌకికమైనటువంటి ఆనందం ఏ లోకంలో కూడా నీకు లభ్యం కానటువంటి ఇది ఆత్మానందం ఆత్మానందం అమృతానందం అనంతానందం అనంత కృష్ణానందం అనంతానంద కృష్ణాయ మంగళస్వరూపం అనేటువంటి శ్రీకృష్ణుడి ద్వారా మనకు లభ్యమయ్యేటువంటి ఆనందం ఇదే ఆత్మానందం కాబట్టి అదొక్కటే మనల్ని రక్షిస్తుంది తప్ప మిగతా అన్ని మనల్ని అసంతృప్తిలో గనక హే కృష్ణ నన్ను రక్షించు నెక్స్ట్ శ్లోకం ప్లీజ్ కృష్ణో రక్షతుగత్రయ గు నమ్యామ్యహం కృష్ణేన అమర శత్రో వినిహతా కృష్ణాయ తస్మైన్నమా కృష్ణా సముద్త జగదిదం కృష్ణ దాసోస్్యహ ఖిలం హే కృష్ణ రక్షస్వమా చెప్తా హే కృష్ణ నన్ను రక్షించు కృష్ణో రక్షతు నగత్రయ గురు జగత్రయ గురు మూడు లోకాలకి ఎవడైతే గురువో శ్రీకృష్ణ పరమాత్మ న మమ్మల్ని రక్షతు రక్షించుగాక అంత రక్షే ఇంకేమీ లేదు దీంట్లో మనల్ని రక్షించడమే కాబట్టి నన్ను రక్షించు అని ఎవడడుగుతాడంటే ఎవరికైతే రక్షణ లేదో వాడు అడుగుతాడు అంతేనా రక్షణ లేనివాడు రక్షణని కోరుతాడు రక్షస్వా కృష్ణ మాం రక్షస్వా నన్ను రక్షించు అంటే నీకేదో అపాయం ఉందని అర్థం అప్పుడే నువ్వు రక్షించమని కోరుతూ ఉన్నారు ఏమొచ్చిందో నీకు అపాయం అపాయం లేనివాడేవాడి ప్రపంచం కానీ అర్థం కాదు వచ్చిన బాధ ఏంటంటే బాగా కొద్దిగా మనసు పెట్టిపోయినండి ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైతే వైరాగ్యం వచ్చేస్తుంది మనిషికి రాకపోయే ప్రశ్న లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టీవీ చూస్తున్నావు నువ్వు టీవీ చూస్తూ అక్కడ ఎవరన్నా ఒక ఒక పాపులర్ పర్సన్ అంటే పది మంది తెలిసినటువంటి వాడు చనిపోతే టీవీలో చూపెడతాడు లేదు విఐపి లేదు అనుకో ఇంపార్టెంట్ పర్సన్ కనపడుతుంది ఈయన చనిపోయినాడు ఓహో చనిపోయాడా అని చూస్తుంటాడు కానీ అది చూసేవాడు వీఐపీ చూశాడు అనుకోండి ఐపీ చనిపోయాడు ఇంపార్టెంట్ పర్సన్ వీఐపీ చూస్తూ ఉన్నాడు లేదు వీఐపీ చనిపోయాడు వీవీఐపీ చూస్తాను చూస్తూ ఏమనుకుంటాడో తెలుసా అయ్యో పాపం ఎంతో జీవితం ఉండాల్సిందే హింద చిన్నవాడు ఎట్లయిపోయినాడే పాపం చూడు అతనికన్నా నేను పెద్దవాడిని ఆరోగ్యంగా ఉన్నాను జీవితాన్ని సరిగా సంరక్షించుకోకపోవడం వల్ల ఈ విధంగా అయ్యాడు అని అనుకుంటూ ఉంటాడు అర్థమవుతుందే ఈరోజు పన్నెండు గంటలకు చూస్తూ ఉన్నాడంటే లేదు నిన్న పన్నెండు గంటలకు చూశాడు అంటే ఆ చూసిన వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తిని చూచి అలాగే పాపులర్ పర్సన్ ఇతను చనిపోయాడు అయ్యో అయ్యో ఎంతో జీవితం ఉన్నింది పోయింది అని అనుకుంటూ ఉంటాడే గానీ నలుగురు తలిసి మాట్లాడుతూ ఉంటాడే గానీ కూర్చొని టీవీ ముందు రేపు ఇదే టైంకి నన్ను గురించి మాట్లాడుకుంటారు అని నిన్న మధ్యాహ్నం ఆలోచిస్తాడా ఆరోగ్యంగా ఉండేవాడు ఏ అనారోగ్యం లేదు ఇంకొక ఇరవై సంవత్సరాలు డోకా లేదని అనుకుంటూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి చనిపోతే అదే టీవీలో వస్తా ఉంటే ఆ రంగానికి సంబంధించినాడే కావచ్చు ఆ ఫీల్డ్కి సంబంధించినాడే కావచ్చు అతను చనిపోయాడు అయ్యో పాపం అని అనుకుంటూ ఉన్నాడే కానీ రేపు ఇదే సమయానికి నా డెడ్ బాడీ పెట్టేసి ఉంటే పది మంది మాట్లాడతారు అని ఊహించుకోగలడా ఇది లైఫ్ అంటే ఇంతవరకు అర్థమవుతుంది ఇంతవరకు అర్థమవుతుంది ఇంతవరకు అర్థమైతే ఉపయోగం లేదు ఇది పదే పదే ఉపన్యాసాలు వినడానికి ఉపయోగపడుతుంది ఇది ఇంతవరకు అర్థమైంది ఇంకొకటి కూడా అర్థమైతే అక్కడ మనం మహాత్ములుగా మారుతాం ఇంతవరకు సాధకులకు కూడా అర్థమవుతుంది ఇంకొక స్టెప్ కనుక అర్థమైందంటే ఆడు సాధుకుడు సాధకుడు కాదు సాధువు ఏంటో తెలుసు అది నిన్న చనిపోయినటువంటి వ్యక్తి నిన్న మధ్యాహ్నం చూసిన వ్యక్తి అయ్యో చనిపోయాడు అనుకుంటూ ఉంటే ఈరోజు ఇతను కాఫీనే పెట్టుంటే చూస్తూ ఉన్నాడు కదా ఇతని శవాన్ని చూడు ఇప్పుడు పోయింది ఇలా జరుగుతుంది రేపని అతను ఊహించలేదు కదా అనేది అర్థమవుతుంది మనకు కానీ బహుశా నేనే రేపు గనక ఇట్లయితే ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తే సాధువు అవుతాడు సింపుల్ ఒకవేళ నిన్న చూసినవాడు తనకి ఈరోజు ఇలా అవుతుందని ఊహించలేదు కదా జీవిత చుడు ఉందో ఎంత అశాశ్వతంగా ఉందో నిన్న మధ్యాహ్నం ఆ డెడ్ బాడీని చూసినవాడు డెడ్ బాడీ ఈ రోజు మధ్యాహ్నం ఉంటుందని నిన్న ఊహించలేకపోయాడు ఈరోజు నేను చూస్తున్నా ఒకవేళ రేపు మా డెడ్ బాడీ కనుకుంటే రేపు మధ్యాహ్నం వీళ్ళు చూస్తే ఏమవుతుంది జస్ట్ ప్లీజ్ ఆ ఆలోచన వస్తేనే సాధువు అవుతాడు మనిషి ఎవడికో ఏదో జరుగుతున్నది అని ఆలోచించినంత వరకు కుదరదు నేను కూడా ఇంపార్టెంట్ పర్సన్ స్వామీజీ రేపు నేను రేపు మధ్యాహ్నం ఇట్లయితే అని ఆలోచించినప్పుడు మనిషిలో వైరాగ్యం వస్తాది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ప్రతిదీ మనకు జరగాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు జీవితంలో వైరాగ్యం అనేది పుట్టుకొని అటువంటి అప్పుడు అందరం అపాయంలోనే ఉన్నాం అపాయంలో లేరు వాళ్ళు ఎవరు అలా అపాయంలో ఉన్నామని ఆత్మహత్య చేసుకుంటామా ఎప్పుడంటే ఇంకా నాకు ప్రొటెక్షనే లేదు అనుకున్నప్పుడు నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేయడానికి వస్తున్నటువంటి సమయంలో దృష్టి ఎంతమందిని మొరపెట్టుకున్నది కానీ వినేవాళ్ళు ఎవరూ లేకుండా ఇంకా ఉపయోగం లేదు వాడు పట్టుకోలేడు చీర లాగుతూ ఉన్నాడు సరేనా ఇక ఎవరు రక్షించేవాళ్ళు లేరు ఈవైపు ఆ వైపు ఇంకా నాకు నన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళే లేరు రక్షించే లేరు అనేటువంటి భావనే గనక ఉంటే ఆవిడ ఏదో అయ్యి కానీ అప్పుడు అనిపించింది ఆవిడికి రక్షించేవాడు ఉండాడు ఒకవేళ ఈ భావనే గనక రాకపోతే ఏమో ఆత్మహత్య చేసుకుని ఉండేమో ఇంత అవమానం భరించిన కన్నా ప్రాణం పోగొట్టుకోవడమే మంచిది అని అనుకుని ఉండేదేమో ద్రౌపది కానీ ఆశ ఉంది చూచావా బ్రతకాలనే ఆశ ఎందుకో తెలుసా బ్రతికించేవాడు ఉండాడు గనక అందరికీ జీవనం పరమౌషధం పరమేశ్వరుడు ఉండాడు గనక ఆయన మీద నమ్మకంతో ఆయన్ని ప్రార్థిస్తూ కూర్చున్నది ఆమెకు వస్త్రాలు అందించే కాబట్టి మనంతటా మనం మనల్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు మనం అపాయ స్థితిలో ఉంటే మనల్ని రక్షించడానికి ప్రపంచంలో ఇంకొకరు కూడా లేనప్పుడు అప్పుడు పరమేశ్వరుడు అయిపోయి తిరుగుతుంది అందరి జీవితాలు అపాయాల్లోనూ ఉన్నాయి గనక అపాయం ఎప్పుడన్నా రావచ్చు గనక ఎప్పుడోకప్పుడు రావచ్చు కనుక ఇప్పుడే కూడా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఏ కృష్ణ రక్ష స్వమా నన్ను రక్షించమాష ఏంటంటే ఈ శ్లోకంలో అద్వైత స్వరూపం కృష్ణుడు అంటే కాబట్టి అవిభక్త సత్తాస్వరూపుడు అవిభక్త ఆయన ఎక్కడ విభజన చేయడానికి అవకాశం లేదు అవిభక్త కదూ అటువంటి వాణ్ణి విభక్తి ప్రత్యయాల ద్వారా అర్చించడం ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ వ్యాకరణ ప్రక్రియ కంకులు చేస్తూ ఈరోజు సమాప్తం చేస్తున్నాడు గనక ఇక్కడ ప్రవేశపెట్టాడు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చూడండి తమాషా కృష్ణో రక్షతు నహ జగత్రయ గురు జగత్రయ గురు ఈ ముల్లోకాలకి ఆచార్యుడైనటువంటి కృష్ణ నహ రక్షతు మమ్మల్ని రక్షించుగాక దట్ ఈస్ నంబర్ వన్ విభక్తులు ఎన్ని టీచర్ చెప్పాలి సెవెన్ కదా ఎయిట్ కూడా ఉందిలే చెప్తాను అది అంటే ప్రధమావిభక్తులని సంబోధన ప్రధమావిభక్తి ఓకే టూ కేస్ చెప్తా ఏడు విభక్తులు కదా జ్ఞాపకండి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నావు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి తర్వాత అట్లా చెప్తారులే డూము కమా కాబట్టి డూము వూలు ప్రధమా విభక్తి నిన్ నన్ లన్ గుర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి వలనన్ కంటన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షివ భక్తి అందున్నన్ సప్తమివ భక్తి ఇవి కదా ఇప్పుడు అనిపిస్తూంది అప్పుడు ఎందుకు చదువుకోలే చదువుకున్నా సార్ మెమరీ ఏది కాబట్టి ఏ లాంగ్వేజ్కి పోయినా ఇవి ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి ఇవి నామినేటివ్ కేసు అక్యూజేటివ్ కేసు ప్రథమావిభక్తి నామినేటివ్ కేసు ద్వితీయ విభక్తి అక్్యూజేటివ్ కేస్ తృతీయ విభక్తి ఇన్స్ట్రుమెంటల్ కేసు చతుర్థీ విభక్తి డేటివ్ కేస్ పంచమీ విభక్తి ఆబ్లేటివ్ కేసు షష్ఠీ విభక్తి జెనెటివ్ కేస్ సప్తమీ విభక్తి లొకేటివ్ కేసు అందుకేటివ్ కేసు ఎనిమిదోదిగా ఉంది అది ఇది లొకేటివ్ కేసు సప్తమి విభక్తి అది ఒకేటివ్ కేసు చెప్తుంది అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కాబట్టి డూము ఊలు ప్రథమ విభక్తి ఈ విభక్తులు కదా ఏదైనా రావాలి ఇదిగో ఏమండి రాముడు పోతున్నాడు రాముడు డూము ఊలు ప్రథమ విభక్తి ఓకే కాబట్టి ఆయన చేత అయినా చంపబడ్డాడు చేత చే తోడంతో అంత ఆయన ని ను అన్ని కూడాను ఈ విభక్తుల్లోనే వస్తాయి బ్యూటిఫుల్ అది కాబట్టి మనకు ఏడు విభక్తులు సప్తమి విభక్తి వరకు ఏడు విభక్తులు ఎనిమిదోది ఉంది నేను చెప్తాను సంబోధనా పద విభక్తి ఈ విభక్తుల్లోనే ఈ శ్లోకం నడుస్తా ఉంది అది బ్యూటీ కృష్ణో రక్షతు జగత్రయ గురు జగత్రయ గురుహో ముల్లోకాలకి గురువైనటువంటి జగత్రయ గురు నహ ఎవరు కృష్ణ కృష్ణ నహ రక్షతు శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక ఇది ఏ విభక్తే శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక ఏముండదు అక్కడ డూ ఉండూములు ప్రథమావిభక్తి నామినేటివ్ కేసు ప్రథమావిభక్తి తర్వాత కృష్ణం నమస్యామి అహం అహం కృష్ణం నమస్యామి నేను శ్రీకృష్ణుని నమస్కరిస్తూ ఉన్నాను లన్ గుర్చి గురించి క్యా ద్వితీయ విభక్తి ఇంకేమో నేను ఇది చెప్తా ఉంటా మీరు ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి అసలు చెప్పుకుంటా బాండి ఈజీ కదా అది మనకు తెలుసుంటే కదా కాబట్టి నున్ లన్ గుర్చి గురించి చూసావా తమాషా చూసావా ఫస్ట్దేమో శ్రీకృష్ణుడు జగద్గురువైనటువంటి ముల్లోకాలకు గురువైనటువంటి శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక డోమువులు ప్రథమ అవిభక్తి నామినేటివ్ కేస్ నెక్స్ట్ కృష్ణం నమశ్యామ్యహం అహం కృష్ణం నమస్యామి అది నేను శ్రీకృష్ణుని నమస్కరిస్తూ ఉన్నాను నిన్ నన్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి ఓకే తర్వాత కృష్ణేన అమరషత్రా అక్కడికి గుర్తు పెట్టుకుంటారు రండి మీకు అప్పుడు తెలుస్తుంది కృష్ణో రక్షతనో జగత్రయ గురుహో నంబర్ వన్ అంటే అక్కడ ఆపులెక్కించుకోండి సరిపోదు కృష్ణం నమస్యామ్యహం తో ద్వితీయ విభక్తి అయిపోయింది కృష్ణేన అమర శత్రి తృతీయ విభక్తి అంటే కృష్ణేన కృష్ణుని చేత కృష్ణుని చె సరేనా అమర దేవతల యొక్క శత్రువులైనటువంటి రాక్షసులు వినిహతాహ చంపబడ్డారు కదా పూతన శకటాసురుడు ప్రారంభాసురుడు వీళ్ళంతా చచ్చారు కదా ఏమి అది కాబట్టి రాక్షసులు అంతా తిప్పాడు ఈ రాక్షసులు ఎవరంటే అమర శత్రువహ అసురులు కదా సురులకి శత్రువులు అమరావతిలో ఉండేవాళ్ళు అమరులు చేయలేదు కాబట్టి కృష్ణేనా అమర దేవతలకు శత్రువులు అయినటువంటి రాక్షసులు ఇది ఇక్కడికి కృష్ణేనా కృష్ణుని చే కృష్ణుని చేత తృతీయ విభక్తి ఇన్స్ట్రుమెంటల్ కేస్ థ్యాంక్ తర్వాత నెక్స్ట్ కృష్ణాయ తస్మై నమ కృష్ణాయ తస్మై నమ తస్మై అటువంటి వాణి కొరకు ఎవరు కృష్ణాయ అటువంటి కృష్ణుని కొరకు నమ నా నమస్కారం ఆయన కొరకు కొరకున్ కై చతుర్థి విభక్తి కేస్ చతుర్థి విభక్తి అక్కడ నాలుగు కృష్ణాదేవ సముధితం జగదిదం ఇదం జగత్ కృష్ణాత్ ఏవ సముధితం అది ఇదం జగత్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో కృష్ణాత్ ఏవ సముధితం అంటే ఇది కృష్ణుని వలననే ఆవిర్భవించింది ఆయన వల్లనే ఆవిర్భవించింది కాబట్టి ఈ జగత్ ఆవిర్భవించడానికి ఎవరి కారణం యథావయమాని భూతాన్ని జాయంతి మళ్ళీ అదే ఎవరిని చేజనించు జగము కదా కాబట్టి ఇక్కడ కృష్ణ కృష్ణాదేవ సముద్రితం జగదిదం ఈ జగత్త కూడాను ఈ ప్రపంచమంతా ఏ యొక్క కృష్ణుడి వల్ల వచ్చిందో అదే కృష్ణాత్ ఏవ సముద్రితం జగదిదం ఇదం జగత సర్వం సముద్రితం పుట్టింది కృష్ణాదేవ కృష్ణుని వల్లనే పుట్టింది అక్కడ గుర్తు పెట్టుకుంటారండి కృష్ణాదేవ సముద్రితం జగదిదం సరేనా నెక్స్ట్ ఆరు కృష్ణస్ దాసోస్మేహం కాబట్టి నేను ఆ కృష్ణుని యొక్క దాసుని ఆ కృష్ణుని యొక్క దాసుని యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల సస్టి విభక్తి జెనెటివ్ కేస్ ఎంత అద్భుతంగా ఊహించాడు చూడండి ఆరేని కృష్ణే తిష్టతి సర్వమేత అఖిలం సర్వం అఖిలం ఏతత్ అఖిలం సర్వం ఈ ప్రపంచమంతా ఏదైతే ఉందో సర్వం ఏతత్ ష్ణే తిష్టతి కృష్ణునియందే ఉంది ఎక్కడుంది ప్రపంచమంతా ఏ నాతాన్ని జీవంతే పరమేశ్వరుడనే ఉంది కదూ పరమేశ్వరుడిని ఆవిర్భవించింది పరమేశ్వరుడనే ఉంది కాబట్టి కృష్ణే తిష్టతి సర్వమేత అఖిలం అఖిలం సర్వం ఈ ఇదం జగత్సర్వం కృష్ణే తిష్టతి కృష్ణుని అంది ఉంది అందున్ నన్ సప్తమి విభక్తి లొకేటివ్ కేస్ లొకేటివ్ కేస్ ఇంకేముంది మిగితే నవ్వు హే కృష్ణ రక్షస్వమాం అది అందువల్ల నేను అందుకే నేను అడిగింది ఎన్ని విభక్తులు అంటే సప్తమి ఏడు ఏడు విభక్తులు మనకు విభక్తులు ఏడే కానీ ఇక్కడ కూడా ఒక విభక్తి ఉంది హే కృష్ణ రక్షస్వ మాం హే కృష్ణ మాం రక్షస్వ కృష్ణ అని అడగదు ప్రథమాభక్తి అవుతుంది కృష్ణ దూమువులు ప్రథమ విభక్తి కానీ ఇది హే కృష్ణ ముకుంద ఇది ఏంటంటే సంబోధనా ప్రథమ విభక్తి కృష్ణ అని ఉంటే ప్రథమభక్తి కనుక వస్తుంది నామినేటివ్ కేసు హే కృష్ణ అని అనడం వల్ల సంబోధన ప్రథమ విభక్తి కనుక ఇది ఓకేటివ్ కేసు సప్తమే విభక్తి లొకేటివ్ కేస్ ఇది పొకేటివ్ కేస్ ఓకే కాబట్టి ఇవన్నీ విభక్తులు మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి విషయాలను అర్థం చేసుకోవడానికి గ్రామర్లో వ్యాకరణంలో థ్యాంక్ గాడ్ థ్యాంక్ గ్రామర్ థ్యాంక్ మహర్షి పాణిని అర్థమవుతుంది కాబట్టి అవిభక్త సత్తాస్వరూపం అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మను విభక్తి ప్రత్యయాల ద్వారా ఆరాధించడం ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాకరణ ప్రక్రియ ఇక్కడ మనకు ఒక ప్రయోగంలాగా ఒక ప్రక్రియ పెట్టాడు ఇక్కడ కాబట్టి ఉద్దేశం ఒకటే కనుక ఇక్కడ ఎవరు కూడాను నన్ను రక్షించడానికి సంసిద్ధంగా లేరు ఎవరి జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అందరూ ఆ పాయంలోనే ఉన్నాం కాబట్టి నేను ఇంకొకరిని అప్రోచ్ అయినా ఉపయోగం లేదు కనుక హే అందుకని జగత్రయ గురు కాబట్టి ముల్లోకాలలో ఉండేవాళ్ళని నన్నే కాదు అందువల్ల నహ మమ్మల్ని ప్లోరల్ నన్ను గారు మాం నన్నొక్కడిని చివరిలో కానీ కృష్ణం రక్షస నహ మమ్మల్ని అందరినీ రక్షించగా కదా ఫ్లూరల్ మన అందరినీ కూడా కారణం ఏంటి అందరం ఆ పాయంలో అనేది ఒకటి అందరినీ రక్షించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు పరమేశ్వరుడే ఒకవేళ అలా అందరినీ రక్షించేవాడు ఈరోజు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి వాడు మళ్ళీ రేపు ఉండడు కదా ఇంకా రాబోయే వంద సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళని ఎవడు రక్షిస్తాడు వాడు ఈరోజు ఉన్నాడు అనుకోండి రెండు వందల సంవత్సరాల క్రితం వాడు ఉన్నాడు అక్కడున్నవాళ్ళని ఎవరు రక్షించాడు అది అక్కడ అద్భూతం యశ్చవ్యం గతంలో ఏది ఉండిందో భవిష్యత్తులో ఏది ఉండబోతుందో అందరినీ రక్షించేటువంటి వాడు పరమేశ్వరుడే గనక ఒక ప్రదేశంలోనే కాకుండా అంత ముల్లోకాలను రక్షించేవాడు తానే గనక జగత్రయ గురు కృష్ణహ రక్షతు కాబట్టి చివరికి సంబోధన సరేనా ఒకేటి ఒకేస్లో సంబోధన హే కృష్ణ రక్షస్వమాం కాబట్టి నన్ను రక్షించు కాబట్టి విభక్తుల ద్వారా అవిభక్త సత్తాస్వరూపమైనటువంటి పరమేశ్వరుడిని శ్రీకృష్ణ పరమాత్మని ఒక అందమైనటువంటి వర్ణన ప్రాార్థనా తసీద భగవన్ కురుమ్యనాథే విష్ణో కృపా పరమకరుణికల సంసార సాగర నిమగ్నం అనంత కాబట్టి మమ్మల్ని రక్షించబడ్డాడు గనుక రక్షించేవాడి విషయం మన విషయం రెండు చెప్పేస్తున్నాడు అయ్యా నా విషయమే చెప్తా నీ విషయం చెప్తా నువ్వు రక్షించడానికి సరైనవాణ్ణి నేను నన్ను రక్షించడానికి సరైన వాడి నువ్వు మన ఇద్దరికి కొద్ది లింక్ ఉంది ఆ లింక్ చెప్తాను అని మళ్ళీ విన్నవించుకుంటూ ఉన్నాడు ఏంటంటే తత్వం ప్రసీద తత్వం ప్రసీద మన జ్ఞానం అయితే నాకు తత్వాన్ని ప్రసాదించు అని చెప్తాం తత్ ప్రసీద త్వం తత్ ప్రసీద నాకు అదివు భక్తుడు ప్రసీద అనుగ్రహించు తత్వం తత్ ప్రసీద ీవు తత్ ప్రసీద నాకు అదివు ఏవలయ నీకు భగవన్ హే భగవంతెక్స్ట్ లైన్ శివరాక అవును కదా నీవు పరమకారుణికల నువ్వు దయాసాగరుడు కదా పరమదయాసాగరుడు కదా కరుణాసముద్రుడు కదా కిల అవును విష్ణు హే నారాయణ కాబట్టి పరమదయామయుడువి గనక కరుణాస్వరూపుడువి గనక తం నీవు భగవన్ హే భగవంత కృపాం అదే లైన్లో ఉపాం ఫస్ట్ లైన్ కురు మయి కృపాం కురు కురు మై అనాథే మయీ కృపాం కురు నన్ను కృప చూడు కారణం పరమకారుణికల నువ్వు పరమదయా సముద్రుడివి కదా దయారూపుడివి కదా అంటే నీ దగ్గర దయే ఉంది ఇంకేం లేదు పరమకారుణిక స్వరూపం ఇది కనుక అటువంటిది నాకు ఇమ్మంటున్నాను మయీ కృపాంకురు నీ దగ్గర ఉన్నదే కదా అది ఇమ్మని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నావయ్యా అనాథే నేను అనాథుండే కనుక దిక్కులేనివాడి కనుక దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు పోలి ఇంకొకరిని ఎవడన్నా చూద్దామా ఈ ప్రపంచంలో అంటే ఓపెన్గా చెబితే కష్టపడతారేమో కానీ అందరూ దిక్కులేని వాళ్ళు ఈ ప్రపంచం కొందరికి ముందుగా తెలుస్తూ ఉంది కొందరికి లేట్గా తెలుస్తాం ముందుగా తెలిసిన వాళ్ళు ముందుగా సన్యాసులు అవుతారు లేట్గా తెలిసి లేట్గా సన్యాసం ఈ జన్మలు కాబట్టి తర్వాత జన్మలు అవుతారు కాబట్టి అనాథులే ఉండరు ఈ ప్రపంచంలో మరి నన్నెందుకు అడుగుతున్నావయ్యా అనాథులు నేను చెప్తున్నాను కదా అయితే నుబే కదా నాకు నాదుడికా అని ఎవరు చెప్పాను నీకు నీ పేరు ఆగదా ఆ నాదుడిగా కలిగి ఉన్నాను కనుక అనాథ అక్షరాణం అకారోస్మి పో భగవద్గీత నువ్వే చెప్పావు కదా భగవద్గీతలో అక్షరాణం అకారోస్మి అక్షరాణం వర్ణనానం అకార వర్ణం అహమేవా ఏ అర్జున అక్షరాణం అకారోస్మి అక్షరాలన్నింటిలో ఇప్పుడు ఆ నుంచి చావరకు ఉండయి అక్షరాలు అక్షమాల దాంట్లో అకారం నేనన్నాడు కాబట్టి అక్షరాలన్నీ ఆయన స్వరూపమే అయినా విభూతిగా అక్షరాణం అకారోస్మి అని అన్నావు గనక అక్షరాణం వర్ణనాం వర్ణానాం వర్ణానాం అకారహ అకారంటే అకార వర్ణ అహమస్మి కాబట్టి ఆ నుంచి చావరకు అక్షరాలుంటే అందులో ఆనే అక్షరం నేను అని నువ్వే చెప్పావు భగవద్గీతలో భక్తులే సామాన్యుడు కాదు అయితే అంతే నువ్వు ఆగదా అవును నిన్ను నాదుడిగా ఉంటాడు అన్నదా దిక్కులేనివాడిని నేననేది ఒక అర్థం నువ్వు ఉండగా నేను ఎందుకు దిక్కులేని వాడిని అవుతాను అది నీకు ప్రిస్టేజ్ కదా సుదర్శిత ఆశ్రమంలో నువ్వు సత్సంగ సభ్యుడు అయి ఉండి ఆయనకు భగవద్గీత రాదంటే రాదండి ఎందుకంటే మా స్వా తెలియదంటే ఏమన్నా అర్థం ఉందా కాదే ఏమనుకుంటారు జనం ఆయన ఏందే ఆయన రెండు వందల చేసింది భగవద్గీత మీద లేదా శుభ్రంగా చెప్పేస్తావు వాళ్ళకి అర్థం కాకుండా కూడా చెప్తావు కావాలండి మళ్ళీ తిరిగి అడగకుండా అంత లాజిక్ ఇక్కడ నేర్చుకున్నావు కనుక కాబట్టి నువ్వు ఆ నిన్ను నాదుడిగా కలిగి ఉన్న అనాధుడిని పోయిన దిక్కులేని వాడు అనుకుంటావా పర్వాలేదు పర్వాలేదు అది కూడా చెప్తున్నాడు ఎందుకనంటే తత్ అదొక్కటే త్వం తత్ ప్రసీద దాన్ని నాకు అనుగ్రహించు ఏదది కృపాం పరమ కారుణికలా నువ్వు పరమ దయా స్వరూపుడు గనక త్వం మయి నాయందు ఎవరు నేను అనాధే కృపాం కురు అది అన్వయం కురు తత్వం ప్రసీదత్వం తత్ప్రసీద అదివో చాలు నాకు నీ దయ నేను ఇంకేమీ అడగడం లేదు నేను కేవలం నీ కృప నీ కృప నా మీద పడితే చాలు ఎందుకంటే నేను అపాయంలో ఉన్నాను గనక ఏమిటా నీ అది కూడా తెలిసి చూడాలి కదా పోయి మనో సార్ మీరు ఎట్టయినా నా సహాయం చేయండి సార్ అన్నాం అనుకోండి వాళ్ళు ఏం చేయమంటావా ఎలాగైనా చేయాలి సార్ ఏం చేయమంటావా మీరు చేయకపోతే లాభం సార్ ఏం చేయమంటావా మీరు చెబుతూ నీ మీద చచ్చిపోతాను వరీ దోం పది నన్ను చెప్పేస్తావి మీకు ఏం కావాలి చెప్పు ఏదో మీరు చెయ్యాలి సార్ మీరు అప్పుడు ఆయన ఒక బండడు ఉంది తల మీద పెడితే నెత్తుకుని పోతా మీకు ఏం కావాలి చెప్పి అది నీకు మాట సహాయం కావాలన్నా ధన సహాయం కావాలన్నా ఇంకేం కావాలి నీకు అనారోగ్యమా ఏంటి అసలు నీకు ఏం కావాలన్నా తెలియాలి కదా అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది ఇక్కడెక్కడ చూస్తే లాభం లేదంటూ ఉన్నారు నేను ఏదో ఢిల్లీకి పోవాలట అక్కడ చూపెట్టుకోవాలట ఇంత డబ్బు కావాల్సి వస్తుంది అందువల్ల నువ్వు సహాయం చేయి ఏదో చెప్పాలి కదా కారణం కాబట్టి నువ్వు కురు కృపాం కురు అంటే దేనికి అనాథు కానివాడు ఎవడు నువ్వే చెప్తున్నావు కదా అందరూ అనాథులేనని మరి నీ మీద ఎందుకు కృప చూడాలి కారణం ఏంటి అసలు ఇందులో చెప్తున్నాడు సంసారసా క్వాలిఫికేషన్ సంసారసాగర నిమగ్నం నిమ్మగ్నం మునిగుండానికి దాంట్లో తేలి ప్రశ్న లేదు నేను సరేనా సంసారం అనేటువంటి భవసాగరములో భవ ఏవ సాగర సంసారమే ఓ సాగరం దాంట్లో నిమగ్నం బాగా కూరుకుపోయడానికి లేపినా కూడా వచ్చేటట్టుగా లేదు సుడిగుణంలో పడ్డాడు బడి ఉన్నాను సంసార సాగర నిమగ్నం కాబట్టి సముద్రంలో పడ్డాడు ఈత తెలియకుండా వాడు ఏమవుతాడు ఈ సినిమా నా నుంచి మళ్ళీ పైకి రావడానికి ఏమవుతాడు పోతాడు కదా అంతమైపోతాడు కదా అనంత నేను హంతం కాకుండా ఉండాలంటే నువ్వు అనంతుడు కదా అందుకని నేను పట్టుకున్నా భక్తుడు అండి తమష కాదు సంసార సాగర నిమగ్నం ఈ సంసారం భవసాగరంలో కూరుకుపోయి ఉన్నాను మునిగిపోతున్నా అనంత తమషిస్తా అనంత శబ్దం అది అంటే దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న అనంత స్వభావం గనక కాబట్టి నువ్వు నన్ను వద్దులే ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పి దీనుడు కాకపోతే నేను దీనం ఇంత చక్కగా ఉంది కనెక్షన్ దీనం సంసార సాగర నిమగ్నం అనంత హే అనంత పరమేశ్వరుడు విరవడం కృష్ణ అనంత సంసార సాగర నిమగ్నం సంసారమైనటువంటి సాగరంలో సముద్రంలో మునిగిపోతూ ఉన్నా దీనం దీనుణ్ణి దిక్కులైనటువంటి వాడిని అనాథ నేను ముందే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా దీనం ఉద్ధర్తుం అర్హసి అటువంటి వాడిని ఉద్ధరించాలి అంటే అర్హత కూడా ఉండాలా ఎవరంటే వాడు ఉద్ధరించలే సరేనా ఓ భయంకరమైనటువంటి రోగం వస్తే మనకిక్కడ ఆకులు పోసేవాళ్ళు రసాలు పోసేవాళ్ళు తెరపోతే ఉపయోగం ఏంటి పెద్ద డాక్టర్ ఉండాలా మరి ఇది ఎట్లాంటిది ఇది ఇది భవరోగం ఈ భవరోగానికి భౌతికమైనటువంటి వైద్యుల ఉపయోగం లేదు కృష్ణరసాయనం పిబ నిన్నే చూచాం కాబట్టి డివైన్ ఫిజీషియన్ నువ్వే కావాలి భగవాన్ కాబట్టి ఉద్ధర్థం నన్ను ఉద్ధరించడానికి అర్హసి నువ్వే తగిన వాడివి ఇంకొకటి లేడు ఇంకొకటి ఉంటే వాడిని అప్రోచ్ అయి ఉండేవాడిని నేను చిన్నవాడిని కాదు అన్ని తలుపులు మూసిన తర్వాత నీ దగ్గరకు వచ్చాను అట్లాంటి నేను అంతవరకు తిరిగి తిరిగి తిరిగి తిరిగి అదే భక్తుడు నీవే తప్ప ఇత పరం పెరుగు ఆ అర్జును కాబట్టి ఇహ పర లోకాల్లో ఎవడైనా కనుక ఉద్ధరించేవాడు ఒక కనుక దొరికితే వాడిని పట్టుకొని జెండా ఎత్తుకొని వాడు కూడా ఇంకెవడు లేడు గనక నీవే తప్ప వినా నిన్ను చూశాంతుడు నీ యొక్క పాద పద్మ సేవ దప్ప ఇంకొక మార్గమే లేదు గనక నన్ను రక్షించేవాడే లేడు గనక అందరూ అపాయాల్లో పడి ఉండరు గనక హరి దీనం ఉద్ధర్తం అర్హసి నువ్వే ఉద్ధరించగలవు ఇంకొకటి ఉద్ధరించేటువంటి అవకాశం లేదు గనక హరి ఈ యొక్క బా బాధ ఏదైతే ఉందో హరతీతి హరి దీన్ని పోగొట్టేటువంటి వాడివి గనక హరి పురుషోత్తమ అసి కాబట్టి పురుషులు నన్ను ఉద్ధరించలేరు వీళ్ళంతా పురుషోత్తమ పరమాత్మ నువ్వే ఉద్ధరించాలి కానీ వీళ్ళు ఎవరు నన్ను ఉద్ధరించేది లేదు కనుక నీ దగ్గరికి వస్తున్నాను నేను దీనుణ్ణి ఇది మన ఇద్దరు కనెక్షన్ దినబాంధవుడవు కదా దిననాథా ఆ ఎక్కడిది విభూతి పండ్లు దినబాంధవుడవు కదా దిననాద నాకు మించిన దీనులెవరు ధరణిలో కనెక్షన్ నీకు దీననాథ అనే పేరు వచ్చింది ఎందుకని దీనుల్ని ఉద్ధరించేవాడేవి గనక నాకన్న మించిన వాడు ఎవరుండారయ్యా దీనబాంత కదా దీననాథ నాకు మించిన దీను లేవరు నన్ను కడతేర్చి నీ పేరు నిల్లుపుకో దీననాథ అనే టైటిల్ నీకుంది అర్థమవుతుంది ఎందుకని దీనిని ఉద్ధరిస్తావు కనుక ఆ టైటిల్ లేకపోతే ఎందుకు అర్థమవుతుంది 歪 Teru And stop with my YeANS And no wonder To get used my Ye Sod Moins I did a study of my language When my me dirlands నీ అడుగుల కడపడి ఉంధు నీల అద్భుతం కదా ఇది నువ్వు దిననాథుడివి నేను దేను ఇంతే ఇంతే ఇది మన ఇద్దరి మధ్య ఉండేటువంటి కనెక్షన్ కనుక తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథి విష్ణు కృపాం పరమకారుణికల సంసార సాగర నిమగ్నం అనంత దీనం ఉద్ధర్తు అర్హసి హరి పురి సి కాబట్టి నన్ను దీనుణ్ణి గనక దైన్యంతో ఉన్నాను దీనస్య భావ దైన్యం దీనస్య భావ దైన్యం దైన్యంలోబడి ఉన్నాను దీనుణ్ణి నేను కాబట్టి నేనేమో దీనుణ్ణి నీవేమో పరమకారుణిక దీననాథుడివి ఇది మన నిద్ర కనెక్షన్ కాబట్టి సరిపోతా ఉంది మంచి మ్యాచ్ మన ఇద్దరికి ఎక్సలెంట్ మ్యాచింగ్ కదా ఇంకా నువ్వు ఉద్ధరించాలంటే నా అంత దౌర్భాగ్యుడు ఇంకోటి దొరకడు మై అనాథే దీనం నన్ను ఉద్ధరించడానికి నీ అంత గొప్పవాడు శ్రేష్ఠుడు కూడా మరొకడు పరమకారుణిక ఇంకొకరు దొరకడు ఇది కనెక్షన్ గనక ఎట్లో ఆ గట్టు మీద వేసేస్తే పోతామో పాదపంకజం కరోమే నారాయణ పూజనం సదా వదారాయణ నామనిర్మల స్మరామి నారాయణ తమవ్యయ ైన శ్లకం నిరంతరం లే ఇట్ ఈస్ మై అడ్వైస్ సజెషన్ మీకు ఇది చిన్నదే కనుక కృష్ణత్తీయ పద పంకజ పంజరాంతమద్వయమే విశుమానస రాజహంసన్ని ప్రాణ ప్రయాణ సమయే కపవాత విత్తై కంఠావరోధన విధవ సుమ ఎన్ని కొద్ది కష్టంగా ఉన్నా ఇది చిన్నదే కదా నమామి నారాయణ పాదపంకజ్ చిన్న చిన్న నాలుగు నాలుగిట్లో నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఇంకా ఇంకా చూడండి చాలా తేలిక నామామి కరోమి వదామి స్మరామి పాదపంకజం పూజనం సద నామనిర్మల రత్సం ఉదయం సింపుల్ దీన్ని కంఠస్థం చేయండి కనీసం దీన్న కంఠస్థం చేయండి కనీసం దీన్నైనా కనీసం దీన్న కంఠస్థం చేసి ప్రతిరోజు నిద్ర లేవగానే దీన్ని చెప్పుకోండి సాయంత్రం వరకు ఇది చేశామో లేదో చూసుకోండి అంతే ఇంకేయలేదు నమామి నారాయణ పాదపంకజం నారాయణ పాదపంకజం పాదపద్మాల్ని కాబట్టి హే కృష్ణ నీ పాద పద్మాల్ని నమామి అహం నమామి నమామి అహం కాబట్టి నమస్కరిస్తూ ఉన్నాను కరోమ నారాయణ పూజనం సదా నారాయణ పూజనం సదా అహం కరోమి కాబట్టి హే కృష్ణ నిరంతరం నిన్ను నేను పూజిస్తూ ఉంటాను పూజిస్తూ ఉన్నాను వదామి నారాయణ నామ నిర్మలం నారాయణ నామం ఏంటది నిర్మలమైనటువంటిది దోషరహితమైనటువంటిది నిర్దోషం భగవన్ నామం దాని నిర నిరంతం కూడాను వదామి నేను పలుకుతూనే ఉన్నాను పలుకుతూనే ఉంటాను స్మరామి నారాయణ తత్వం అవ్యయం అవ్యయం నారాయణ తత్వం అహం స్మరామి కాబట్టి నారాయణ యొక్క స్వరూపాన్ని తత్వాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటాను ఇది అద్భుతం చూడ్డానికి చిన్నదిగా ఉంది కానీ అంత చిన్నది కాదు ఇంట్లో ఒక అద్భుతం ఉంది ఇతను ఇంతకుముందు ఎట్లాగైతే విభక్తి ప్రత్యయాల్ని ఇంట్రడ్యూస్ చేశాడో అవిభక్త సత్తాస్వరూపం గనక పరమేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన్ని విభక్తి ప్రత్యయాల ద్వారా అర్చించాలనేటువంటిది కృష్ణో రక్షతను జగత రాయ గురుహో కృష్ణ కృష్ణ రక్షస్వమాం అనేటువంటి శ్లోకంలో ముప్పై నాలుగో శ్లోకంలో ప్రవేశపెట్టినట్టుగాని ఇక్కడ ఒక అందంగా అంటున్నాడు అయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తాను అంతే ఇంకేమీ లేదు అర్జునుడిలాగా సేమ్ అర్జునుడు కనిషే వచనం తవా తవ వచనం కనిషే కృష్ణ నువ్వు చెప్పింది నేను ఆచరిస్తాన సేమ్ ఇక్కడ కూడా నీకు వినడానికి ఉంది కానీ నమామి నారాయణ పాత నారాయణ పాదపంకజం అహం సదా నమామి చూడండి నమామి కరోమి వదామి స్మరామి ఈ నాలుగు పదాలు నమామి నమస్కరించడం కరోమి చేయడం నమస్కరించేది ఆయన పాద పద్మాల్ని కరోమి ఆయన పూజ చేస్తూ ఉండేది వదామి పలుకుతూ ఉండేది భగవంతుని యొక్క నామాన్ని కృష్ణనామాన్ని పలుకుతూ ఉండేది స్మరామి మనసులో పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండేది ఇది భగవద్గీతను కంక్లూడ్ చేస్తూ పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత తొమ్మిది అధ్యాయాలు ఏటప్పుడు పూర్వార్థం అవుతుంది అద్భుతమైనటువంటి అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యం అది కంక్లూడ్ చేసేటప్పుడు ఒక మాట అన్నాడు దాంట్లో ముప్పై నాలుగు శ్లోకాలు రాజ విద్యా రాజగుహ్య యోగంలో చివరి శ్లోకం థర్టీ ఫోర్త్ శ్లోకాలు మన్మనాభవద్భక్త మధ్యాజీ మాం భక్త మధ్యాజీ మాం నమస్కూరు ఇదైన తర్వాత ప్లేస్ చర్మశ్లోకమని ఏదైతే అనుకుంటారో వేరే సంప్రదాయం వాళ్ళు అనుకుంటారు మనం కాదు అరవై ఆరో శ్లోకం సర్వధర్మాన్ని పరిత్యజ్యం మామేకం శరణం రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా ఏది మోక్ష సన్యాసిగం దానికి ముందు శ్లోకం ఇంకక్కడికి వచ్చేటప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ అయిపోయింది సంపూర్ణ త్యాగం కనుక దానికి ముందు ఒక్కసారి టచ్ చేస్తాడు అరవై ఆరో శ్లోకం అది రాబోతా ఉంది అరవై శ్లోకంలో ఏంటో తెలుసా కంక్లూషన్ రెండు సార్లు రిపీట్ అయింది ఇదే రెండో చరణంలో కొద్ది మార్పు అనుకోండి ఇంకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు मामे मा वैश्य सत्यंतेमे प्रतिजानेजुन मनम्याजी मनमा भव मद्भक्त मद्भक्तो भव मध्याजी मध्याजी भव ममस्कुर ममस्कुरो अन्वयचार मनमा भव नी मन न మద్భక్త నాకు భక్తుడివిగా మధ్యాజి నన్ను అర్చించు పూజించు మాం నమస్కరు నాకు నమస్కరించు మన్మ నాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కరు ఇది ఆర్డర్ తొమ్మిదవ అధ్యాయంలో అదే ఆర్డరు పద్దెనిమిదవ అధ్యాయంలో అదే ఆర్డర్ దాన్ని రివర్స్లో వస్తూ ఉన్నాడు చూసుకోండి ఈ శ్లోకంలో స్మరామి ఇక్కడ నుంచి ఇలా లాస్ట్లో స్మరామి స్మరించే దేంతో మనస్తోనే మన్మనాభవ స్మరామి అంటే మన్మనాభవ నెక్స్ట్ మద్భక్త వదామి నామం చెప్పడం భక్తి మన్మనాభవ మద్భక్త నెక్స్ట్ పూజనం కదా కరోమి మధ్యాజీ కరోమి పూజ తర్వాత నమామి కదా మాం నమస్కూరు ఏం అదే రిపీ రిపీట్ చేశాడు అంతేం లేదు అందంగా మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు దాన్ని నమామి కరోమి వదామి స్మరామి కింద నుంచి కనుక పోయినామంటే మన్మనాభవ మద్భక్తోభవా మధ్యాజీభవా మాం నమస్కూరు కాబట్టి హే భగవాన్ ఇది నువ్వు చెప్పేవక్కడ సరేనా ఇది గనక చేస్తే మామే వైష్యసి మామేవ ఐష్యసి మామే వైశ్యసి నీవు నా నాయందే ఉంటావు అంతే ఇంకేం లేదు గానే మారిపోతావు అంతే ఇంకేమి లేదు మళ్లీ నేనేదో ఇవ్వడం నువ్వేదో పుచ్చుకోవడం అనేది లేదు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానే తే సత్యం ప్రతిజానే ఇదే ఈ సత్యాన్ని నీకు చెప్తున్నాను నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను మామే వైశ్యసి మన్మనాభవ మద్భక్త మధ్యాధి మాం నమస్కురు ఈ నాలుగు గనుక నువ్వు చేశావు అంటే మాత్రం మామే వైశ్యసి తే సత్యం ప్రతిజ్ఞానే నీకు చెప్తున్నా నీ సత్యాన్ని అర్జున ఈ మాట కృష్ణుడు అనాల్సిన అవసరం లేదు చెప్పాలి సత్యం ప్రతిజనే సత్యంగా చెబుతున్నాను అర్థం కరెక్ట్ గా చెప్పాలంటే సత్యం సత్యం అనే పదం అవసరం లేదు ప్రతిజానే ప్రతిజ్ఞ చేస్తున్నాను మనం అంటుంటాం ఏదైనా చెప్పేటప్పుడు నీకు ఎందుకంటే నేను చెప్తున్నాను నా మాట వినగా స్వచ్ఛంగా చెప్తున్నాను నేను అంత మాట ఇది చిన్నది కాదు అంతటి మాట పరమేశ్వరుడు అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను మీరు అంటే డౌట్ పడతాం కానీ ఆయన కూడా డౌట్ పడ్డం ఏంటని కదా పరమేశ్వరుడు కూడా డౌట్ పడేవాడికి చెప్పాల్సిన అవసరం లేదు అంత భావదారిద్ర్యం ఉండేవాడు కాదు అర్జునుడు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఎందుకు చెప్తున్నాడు అవసరం లేదు ఆ మాట సత్యమైనటువంటి మాట శ్రీకృష్ణ పరమాత్మ అనాల్సినటువంటి అవసరం లేదు గీతాచార్యుడు పలకాల్సిన అవసరం లేదు అయినా ఎందుకు చెప్తున్నాడంటే ప్రతిజానే ప్రియోసిమే అది ప్రియోసిమె మే ప్రియోసిమి నువ్వు నాకు ప్రియుడు గనుక ఆ మాట అంటున్నాను ఇంకేం లేదు అంటే పరమేశ్వరుడు దగ్గర నువ్వు నాకు ప్రియుడివి అని అనిపించుకోవడం అది అర్జునులో ఉండేటువంటి వైభవం అంటే అర్జునుడిని చూచి పరమేశ్వరుడే పరవశించి నువ్వు నాకు ప్రియుడివి అని చెప్పాడంటే ఆయన హృదయాన్ని ఎంత కదిలించేశాడు అర్జునుడు అర్థం చేసుకోవాలి ప్రతి ముముచ్చువుకి అర్జునుడు ఆదర్శం కాబట్టి కృష్ణుడంతటి నువ్వు నాకు ప్రియుడివి ప్రియోసి మే ప్రియోసి మే ప్రియ త్వం నువ్వు నాకు ప్రియుడివి అనేటువంటి మాత్ర కృష్ణుడు అన్నాడంటే చిన్న విషయం కాదు అంత భక్తి అర్జునుడి దగ్గర ఉండడమే కారణం కాబట్టి మన్మనాభవ మా భక్తోభావ కాబట్టి నమామి నారాయణ పాదపంకజం ఇట్లాగొస్తాను నేను ఇప్పుడు స్మరామి నారాయణ తత్వం అవ్యయం మన్మనాభావా ఆయన యొక్క చెప్తున్నాడు కులశేఖరాలు వాళ్ళు అంటే చివరికి వచ్చేటప్పటికి ఇది అయ్యా నేను ఏం చేస్తున్నానికి ఇదే చేస్తాను ఇంకేం లేదు ఇప్పుడు ఇదే చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఇదే చేస్తాను నా మనసు ఉంది నా మనసులో ఎప్పుడు నారాయణ యొక్క స్వరూపాన్ని గురించే చింతిస్తూ ఉంటాను నువ్వు చెప్పింది కూడా అదే కదా మన్మనాభావ అన్నావు కదా ఇదిగో నేను చెప్తున్నా స్మరామి నారాయణ తత్వం అభయం అప్పచెప్పడం అంతే ఇంకేం లేదు నువ్వు ఏదైతే చెప్పావో అది నేను చేస్తాను అర్జునుడు అదే అన్నాడు కరిష్యే వచనం తవ తవ వచనం అహం కరిష్యే నువ్వు చెప్పిన మాట నేను ఆచరిస్తానన్నాడు ఇదిగో నేను కూడా ఆచరిస్తాను స్మరామి నిరంతరంభావా చూసావా పరమేశ్వరుని గురించి స్మరించడం అంటే ఏంటి పరమేశ్వరుని స్మరిస్తానని ఎందుకు చెప్పాల్సి వచ్చింది స్మరించదగిన వాడు ఆయన ఒక్కడే ఇంకోటి లేడు కీర్తించదగిన వాడు ఆయన ఒక్కడే మరొకడు లేడు కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా ఈ మనసు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది గనక అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది కనుక దీనికి అనేక ప్రయోజనాలు అవసరమై ఉన్నాయి కనుక ఏ భగవాన్ నా మనసు నిన్నే చింతిస్తుంది దేనికోసం మరొక దానికోసం కాదు వాడుకోవడం కాదు వేడుకోవడం అదే పాయింట్ నిన్ను నేను వాడుకోను నిన్ను నేను వేడుకుంటున్నాను నిన్ను వాడుకోవడం అయితే మరొక దానికోసం పిలవాలి నిన్ను కాదు నిన్ను వేడుకోవడం నీకోసమే నువ్వే నాకు కావాలి మన్ మనాభవ కాబట్టి స్మరామి అహం స్మరామి అవ్యయం తత్వం నీ యొక్క నశించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నేను స్మరిస్తూ ఉంటాను స్మరామి నారాయణ తత్వం అవ్యయం నశించినటువంటి నారాయణ స్వరూపాన్ని నిరంతరం కూడా నేను స్మరిస్తూ ఉంటాను దేన్ని స్మరిస్తారు ఎవరైనా దేని మీద ప్రేమ ఉంటుందో దాన్ని స్మరించేది ప్రేమ లేని దాన్ని గురించి ఆలోచించబట్టే ఎవడ ఆలోచించడు ఇప్పుడు నా మీద మీ ప్రేమ లేదనుకో నన్ను గురించి మీరు ఆలోచించి ఆలోచిస్తారు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఆలోచిస్తాం కాబట్టి మన్మనాభవ మద్భక్తోభవ అది ప్రేమ అర్థమవుతుంది మద్భక్తోభవ కాబట్టి పరమేశ్వరుడి మీద ప్రేమ ఉండడం వల్లనే ఆయన్ని మనం స్మరిస్తూ ఉన్నాం ఎప్పుడైతే స్మరిస్తూ ఉన్నానో నా మనసులో పరమేశ్వరుడు చేరిపోయాడో ఆయన తప్ప ప్రేమించడానికి రెండవ వస్తువు లేదు గనక వదామి నారాయణ నామ నిర్మలం కాబట్టి నిర్మలమైనటువంటి ఆ భగవన్ నామాన్ని వాచ్యవాచకయోర భేద భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు గనక నామిని స్మరిస్తూ ఉన్నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నా నామిని స్మరిస్తూ ఉన్నా పరమేశ్వరుణ్ణి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నా మన్మనభవ మద్భక్తోభవ మధ్యాజీ కరోమి నారాయణ పూజనం సదా సదా నిరంతరం కూడాను నారాయణ పూజ తమస్ పూజ ఇక్కడ సదా అనే పదం చాలా ఇంపార్టెంట్ సదా కలవాచకం సదా నారాయణ పూజ ఎట్టే చేస్తావు నువ్వు పూజ ఒక అరగంట చేస్తావేమో లేకపోతే రెండు గంటలు చేస్తావేమో సదా ఇక్కడ పడింది కరోమి నారాయణ పూజనం సదా అహం కరోమి నారాయణ పూజనం అహం సదా కరోమి నిరంతరం ఎప్పుడు చేస్తుంటే ఉంటాను ఎట్లా చేస్తావా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అది తమా స్వకర్మణా తమ అభ్యర్చ అభ్యర్చ పూజ ఇత్వ స్వకర్మణ నువ్వు ఏ కర్మ అయితే చేస్తున్నావో స్వకర్మణ తమ్ ఈశ్వరం పరమేశ్వరం అభ్యర్చ స్వకర్మణ్యర్చ సిద్ధి విందతి మానవ కాబట్టి పరమేశ్వరుడు నువ్వు చేసేటువంటి కర్మలోనే కాబట్టి ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది నియతి నియతి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు ధర్మరూపంలో కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తూ నువ్వు చేసే ప్రతి కర్మలో ఈశ్వర భావన కనుక కలిగి అది పూజగా మారిపోతుంది గనక వర్క్ ఇస్ వర్షిప్ ఇక్కడ స్వకర్మణ తమ అభ్యర్థ అర్జున సిద్ధి చెందదు కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మలే కాబట్టి కేవలం పూజా గదిలో కూర్చొని పరమేశ్వరిని అర్చించినంత మాత్రాన నేను పూజ చేశాననుకోవాల్సిన అవసరం లేదు అది పూజే అది ప్రత్యక్ష పూజ ఆ తర్వాత లేచొస్తే పరోక్ష పూజ ఇండైరెక్ట్ సరేనా డైరెక్ట్గా స్వామికి నువ్వు ఆలయంలో కూర్చోను లేదా పూజా గదిలో కూర్చొని పూజ చేస్తే అది ప్రత్యక్ష పూజ డైరెక్ట్ అలా వచ్చావు అనుకోండి ఆ తర్వాత ఎవరితో మాట్లాడుతూ ఉండినా పూజే ఏ పని చేస్తూ ఉండినా పూజే ఎందుకని ఇవన్నీ మీకు చెప్పే ఉన్నాను నేను భావన ఈశ్వర భావనతో చేస్తాను గనక స్వకర్మణ నువ్వు చేసేటువంటి కర్మంలోనే అవి పూజలుగా మారిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఈశ్వరుడు ప్రధానంగా ఉన్నాడు గనక కాబట్టి సదా అహం పూజనం కరోమి నమామి నారాయణ పాదపంకజం కాబట్టి ఆయన యొక్క పాద పద్మాలకి నమస్కారం నమస్కారం అంటే నమస్కారం అపి మమైవ కురు అది దండం పెట్టేది కూడా నాకే పెట్టాలి నువ్వు కాబట్టి మన్మనాభవ మత్ చిత్తోభవ కాబట్టి నీ చిత్తం నాయందే ఉండాలి ఇంకో తోట ఉండడానికి అవకాశం లేదు మద్భక్తోభవ అంటే మద్భజన భవ మద్భజన భవ మద్భక్తోభవ మధ్యాజీ భవ అంటే మధ్యన శలహ భవ యజనశిల పూజ మద్యాజీ మాం నమస్కూరు మాం ఏవ నమస్కూరు మాం నమస్కురు భవ నమస్కారం అవి మమైవ కురు నా కోసమి చేయి నమస్కారం కూడా కాబట్టి నమ అంటే రెండవది లేదు కనుక నమస్కారంలో ప్రధానమైనటువంటిది నమ్రత సరేనా అంటే అక్కడికి వచ్చేటప్పటికి మాం నమస్కూరు దగ్గరకు వచ్చేటప్పటికీ సంపూర్ణంగా అర్పణ భావం సమర్పణం సమర్పణ మనం ఏం చేయాలంటే సమర్పణం అంటే సమ్యకర్పణం సమర్పణం సర్వధర్మాన్ని పరితీజ్య మామేకం శరణం రజ అదొక్కటే సమర్పణం కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం అంత సమర్పించలేం కదా సమస్త సమర్పిస్తేనే సమర్పణం కాబట్టి సమర్పణ చేయలేనప్పుడు సమ్ అర్పణం సమ్ ఇంగ్లీష్ అప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చి ఓహో నాకు అర్థమైపోయింది తోయం అంటారు మీరు అంతేదా పత్రం పుష్పం ఫలం తోయం సమర్పణం సమర్పణ కాడప్పుడు సమర్పణం కానీ మనసు మాత్రం పూర్ణంగా ఇచ్చేయండి దీనికి దానికి ఖర్చు లేదు కదా పాయసం చేసి పెట్టాలంటే ఖర్చు కానీ దీనికి ఏముంది ఇచ్చేయండి ఇప్పుడు చాలా మందికి ఇచ్చేసా గతంలో ఇచ్చి ఇచ్చి ఇచ్చి పగిలి పగిలి పగిలి పుచ్చిపోయింది అది ఇచ్చి ఇచ్చి ఇచ్చి మనసు పుచ్చిపోయింది ఇప్పుడు పచ్చి కురుపులాగా తయారైపోయింది అది ఇచ్చి ఇచ్చి ఇచ్చి అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి దాన్ని మళ్ళీ చక్కగా ఒక మధురమైనటువంటి అమృత ఫలంలాగా దాన్ని తయారు చేసుకోవాలి సరేనా ఎట్లాగైతే ఒక వ్రణం ఉంటే డాక్టర్ దగ్గరికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఆపరేషన్ చేసి శుభ్రంగా మందేసి మళ్ళీ చక్కగా తయారు చేసి మనకు బాడీ ఇచ్చినట్టుగా మనం దీన్ని గనక పరమేశ్వరుడికి ఇచ్చేస్తే ఆ పూచిపోయిన మనసుని మళ్ళీ మచ్చికి చేసి చక్కగా మనకు తయారు చేసి అందువల్ల మాం నమస్కరు అర్పణ భావం అంతే అయిపోయింది కాలేదు కనుక నమామి నారాయణ పాద పంకజం ప్లేస్ కరోమి నారాయణ పూజనం సదా ఇప్పుడు చూడండి ఇప్పుడు అర్జునుడు ఏది చెప్పాడో అదే చెప్తున్నాడు దట్ ఇస్ ఎ పాయింట్ అర్జునుడు ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు కాబట్టి అర్జునుడికి ఏమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏనకాదే అంటాడు అది అర్థం ఇప్పుడు కరిష్య వచనంతవ ఇవన్నీ చెప్పిన తర్వాత మన్మ నాభవ మద్భక్తోభవ మధ్యాజీభవం మా నమస్కృరు భవ అర్జున మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే అని చెప్పిన తర్వాత అయ్యా చివరికి వచ్చేటప్పటికి నష్ట మోహాస్మృతి లబ్ధ అని చెప్పి కరిష్యే వచనంతవా నీ మాటని నేను ఆచరిస్తాను ఈయన అదే కదా చెప్తున్నాడు నమామి కరోమి వదామి స్మరామి కులశేఖరుడు కూడా అదే చెప్తున్నాడు గనక గీతాచార్యుడు ఏ ప్రతిజ్ఞనైతే చేశాడో అది ఈయనకు కూడా కరిష్యే వచనం తవా అని అర్జునుడు చెప్పినప్పుడు అర్జునుడికి వర్తి వర్తించింది కనుక ఈయనకు కూడాను ప్రతిజానే ప్రియోసిమే అదే ఇప్పుడు మనం కూడా చెప్పాలి మనం కూడా అదే చేస్తామని చెప్పాలి పరమేశ్వరుడికి అంత ఇంకేం లేదు నెక్స్ట్ శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైట శ్రీరామ పద్మాక్ష హరి మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దోదర మధవేది వక్తుోపి కశ్చిత్ అహోజనా వ్యసనాభిముఖ్యం మళ్ళీ మళ్ళీ ఇటు తిరిగి ఆలోచిస్తారు పాప ఎన్ని నామాలే కదా శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్తప్రియా చక్రపాణి శ్రీ పద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరి మురారి అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఇతి ఇవన్నీ నామాలే ఓకే ఇరవయ్యా కాదు ఇవన్నీ నామాలే ఇక్కడ మనకు తెలుస్తా విషయం ఈయన ఇష్టదైవం మనం చెప్పేయచ్చు ఇప్పుడు చెప్పచ్చా ఎవరు ఎందుకని ఇప్పుడు మనం పంక్తులు కూర్చున్నారు అందరు భోజనాలకి ఇప్పుడు పది మంది కూర్చున్నారు వడ్డించమంటే అన్నపూర్ణాశాల్లో ఆ వడ్డించే వాళ్ళకి ఎవరిష్టమో అని చెప్పా లిక్విడ్ అయినా సాలిడ్ అయినా ఏదైనా పర్లేదు ఇప్పుడు అయితే బాత్ అనికండి ఒకే విధంగా పోతుండ ఎట్లా చూచి వేసినట్టు వేస్తాడారండి అనుభవం కదా పది సంవత్సరాలు అనుకోండి ఎవరైతే ఇష్టమో అక్కడికి కొద్దిగా లోతుకు పోయి లేస్తుంది అది శటకోపంలాగా ఉంటుంది శటకోప అది శటకోపంలాగుంటుంది మనం అప్పుడే చూడవచ్చు ఓరే నాయన శటకోపమే ఇదని అర్థం కదా ఈయన ఇన్ని పేర్లు చెప్పారు అని చెప్పి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై షూర్ మీరు చెప్తా లెక్కేసుకుంటూ వచ్చే ఇరవై దాంట్లో ఉండదు చూడండి టమాటో బాతు ఉండదు చూడండి మొదటి చలణంలో ఉండదు మళ్ళీ రెండో చరణంలో పెడితే మనం కనుక్కుంటామని మూడో చరణంలో పోయాడు మొదటి చరణంలో మూడో చరణంలో రెండో అదండి శ్రీకృష్ణ ఉందే మూడో చరణంలో వైకుంఠముకుంద కృష్ణ రెండు సార్లు ఎందుకు అది సార్ శట గొప్పం అర్థమవుతుంది కాబట్టి అన్నీ ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చాడు దీనికి ఇష్టమైంది కనుక రెండో దగిలిచ్చాడు మూడో లైన్లో మనం పట్టలేమని నేనెందుకు పట్లేదు నేను అదే కదా ఆయన నేను ఒకే రెసిడెన్షియల్ స్కూల్ లే వాస్తవం చెప్తాను మీకు తెలియదులే అది నేను ఇంక డీటెయిల్స్ పోను ఆయన నేను ఒకే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకు ఎప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత సెకండరీ సెక్షన్ వరకు ఇద్దరం చోటే ఉన్నాం యూనివర్సిటీకి వచ్చినప్పటికీ ఆయన కాలేజీ వేరే అయిపోయినా నా కాలేజ్ వేరే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంక నేను అంతకన్నా జబ్బదలుచుకున్నా అందువల్ల ఓహే ఇది కాబట్టి ఇన్ని నామాలు ఇరవై చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నాడు వక్తు సమర్థ అపి నా వక్తి కచ్చిత్ ఏమయ్యా ఇప్పుడు ఇరవై నామాలు చెప్పాడు ఇవేమైనా మీరు పలకనే ఉండయా చెప్పండి పలకలేనివి ఏమైనా ఉండేది అది చెప్తున్నాడు వక్తు సమర్థ అపి అది పలకడానికి అందరికీ సమర్థతుంది ఎవరు పలకలేదు రామాణా చెప్పండి దీనికి ఏమన్నా పెద్ద వ్యాకరణం కావాల డుమువ్వులు ప్రథమా భక్తి ఎందుకు ఇక్కడ ఏం అవసరం లేదు వక్తుం సమర్థ అపి వక్తి కశ్చిత న ఇవన్నీ పలకడానికి అందరూ సమర్థులే చదువు కూడా అవసరం లేదు రామాన్ని పలకడానికి సమ అందరూ పలకగలిగి ఉన్న ఒక్కడ కూడా పలకడం లేదు ఎందుకో తెలుసా ఎందుకనయ్యా అందరూ పలకగలరయ్యా వింటున్నారు మళ్ళీ శ్రద్ధగా వచ్చి వింటున్నారు ఊరికే రావడం లేదు దొంగరైలికి రావడం లేదు బస్సులో టికెట్ తీసుకునే వస్తూ ఉన్నారు ఏ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నారు ఏ చేయడం లేదు ఏమో వక్తు సమర్థ అచ్చిత్ అహో అది ఆశ్చర్యార్థకం అహో జనా వ్యసనాభిముఖ్యం వ్యసనాభిముఖ్యం అహో జనా వ్యసనాభిముఖ్యం ఈ ప్రపంచమనే వ్యసనాల్లో పడి కొట్టుకుపోతూ ఉండాలి కనుక సరేనా ఈ చెప్పినప్పుడేమో బ్రహ్మాండంగా ఉంది అక్కడ కాలు పెట్టేటప్పటికి ఏమో లేబా దాంట్లోకి వెళితే ఏమైపోతాము ఇది కొంత అది కొంత ఇది కొంత అది కొంత ఇదే చింత ప్రతి కొంత ఇదే చింత లాస్ట్ మునిగిపోతే ముంత సరేదా ఈ అందరు ఇదే వంత అంటాడు మళ్ళీ ఓ జనా వ్యసనాభిముఖ్యం అందరూ ఈ వ్యసనంలోనే బడి ఉన్నారు ఈ నామాలన్నీ ఉన్నాయి కదా కాబట్టి నామానికి నామికి అవినాభావ సంబంధం ఉంది నామానికి నామికి అవినాభావ సంబంధం ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం వాగార్థాలు అంటారు వీటిని వీటిని వాగర్థాలు అంటారు వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తి జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర వండర్ఫుల్ శ్లోక రఘువంశం కాళిదాసు రఘువంశం ప్రారంభం చేస్తూ చేస్తూ మంగళాచరణ ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం ఈ ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఒకే రూపంలో ఎట్లాగైతే అర్ధనారీశ్వర స్వరూపంగా వాళ్ళకి వందే నమస్కరిస్తూ ఎందుకని వాగార్థ ప్రతిపత్తయ్యే శబ్దార్థాలని తెలుసుకోవడం కోసంగా అంటే నేను రాసేటువంటి ఈ రఘువంశ కావ్యం సామాన్యమైనటువంటిది కాదు రఘునాథుని దివ్య చరిత్ర ఇది అటువంటి చరిత్ర రాస్తూ ఉన్నాను గనక రామ వైభవం అంతా కూడా ఇందులోనే వస్తుంది అంతేకాదు రఘువంశం అంటే అంతకుముందు దిలీపుడు సగరుడు మాందత్త వాళ్ళందరిది వాళ్ళ అద్భుతమైనటువంటి కావ్యం అది పంచకావ్యాల్లో రఘువంశం ఒకటి అటువంటిది రాయిపోతూ ఉన్నాను గనక వాగార్థవు శబ్దార్థాలు కలిసిపోయి ఉంటాయి గనక పార్వతీ పరమేశ్వరులాగా అవి తెలుసుకొని సక్రమంగా రాయడం కోసంగా శబ్దము అర్థం ఇప్పుడు ఒక శబ్దం అన్నాం అనుకున్నాను ఆయన ఇప్పుడు లడ్డు రెండు అక్షరాలు లడ్డు అనేది రెండు అక్షరాలు శబ్దం లా ఢూ లడ్డు పువ్వు రోజా అన్నాను అనుకోండి రెండు అక్షరాలు బరకతా ఉండే అది అర్థాన్ని ఇస్తా ఉంది అర్థం మనసులో ఉంటుంది పదం ఎగిరిపోతాం అతి తమ ఇప్పుడు రోజా అన్నాం అనుకోండి ఆ రోజా పువ్వు ఎట్లా ఉంటుందో మనకు తెలిసిపోతుంది శబ్దం అది అర్థాన్ని ఇస్తూ ఉంది అర్థం ఏదైతే ఉందో మీనింగ్ అది మన మనసులో నిలిచిపోతా ఉంది ఆ తర్వాత శబ్దం పోతా ఉంది ఇది అద్భుతమైన విషయం కాబట్టి ఈ శబ్దార్థాలు రెండు పెనవేసుకొని ఉంటాయి గనక వీటిని సంబంధం ఈ రెంటికి ఉండేటువంటి సంబంధం అవినాభావ సంబంధం ఇది వాకర్థ సంబంధం అంటారు దీని శాస్త్రంలో వాక్ అర్థ సంబంధం వాకర్థ సంబంధం ఒక రకంగా చెప్పాలంటే నామ రూప సంబంధం శబ్దం నామం అర్థానికి వచ్చేటప్పటికి రూపం కనపడుతుంది మనకు అట్లా ప్రతి నామం పరమేశ్వరుని యొక్క నామం ఏదైతే ఉందో అది ఇప్పుడు రామా అన్నాం అనుకోండి రమంతే అస్మిన్ ఇతి రమంతే అస్మిన్ ఇతి ఎవరిలో అందరూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు రమిస్తూ ఉంటారో ఈజ్ రామ చూసారా అది కాబట్టి ఆవు ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఒక అర్థాన్ని ఇస్తుంది మనకు శబ్దార్థాలు మిడితం అయిపోయి ఉన్నాయి కాబట్టి భగవన్ నామంలో ఉండేటువంటి అద్భుతం అది ఏ నామాన్ని నువ్వు పట్టుకున్నా ఆ నామం నామి దగ్గర తీసుకోపోతుంది ఒక జీవనది సముద్రం దగ్గర తీసుకుపోతూ ఉందో ప్రతి నామం కూడా నామి అయినటువంటి పరమేశ్వరుడి దగ్గరికి మనల్ని తీసుకుపోతూ ఉంది ఇది ఒకటి శబ్దం రెండవది అర్థం దీంట్లో ఏమిటంటే ఇన్ని ఎందుకండి ఏదో ఒకటి చెప్తే పోలేదా ఎవరికీ కావాలంటే అది ఎవరికి ఏది కావాలంటే అది అంత వైభవమే అంత విశేషమే కొన్ని నామాలు స్వరూప విశేషం కేవలం ఆధ్యాత్మికంగా మనం ఉపనిషత్తుల్లో ఏదైతే వింటున్నామో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని వివరిస్తూ పోయేటువంటి నామాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఉండే ఇది ఉండి అనంత అచ్యుత అనంత అంటే ఏ రూపం వస్తుంది మీ మనసులోకి చెప్పండి కృష్ణ అంటే వస్తుంది కృష్ణ అంటే నెమలిపించము ఫ్లూటు అవన్నీ వచ్చేస్తాయి టక్ టక్ టక్ టక్ రాముడు అంటే ధనుర్బాణాలు ధరించి కోదండరిగా రాముడు కనపడతాడు నీకు పట్టాభిరాముడు కనపడతాడు కళ్యాణ రాముడు నీకు అనంత అచ్యుత ఎట్లా కనపడుతుంది నీకు అవన్నీ కృష్ణుడు నామాలు అవి వేరే విషయం అనంత అన్నప్పుడు వస్తుత అపరిచిన్న కలత అపరిచిన్న దశత అపరిచ్ఛిన్న ఇది భావన ఇది స్వరూపం కాబట్టి అనంత అచ్యుత అనేటువంటి నామాలు స్వరూప విశేషాలుగా ఉంటాయి అట్లాగే కొన్ని కళ్యాణ గుణాలు పరమేశ్వరులు ఉన్నాయి గనక గుణ విశేషంగా ఉంటాయి అజుడు భక్తప్రియ అన్నాడే భక్తప్రియ ఏంటి అజుడు భక్తప్రియ అనేది ఆ భక్తప్రియ భక్తులు అంటే ఆయన ఇది ఆయన గుణం భక్తప్రియ ఏ రూపము చెప్పండి పరమేశ్వరుడు భక్త ఏ రూపంలో రావాలా రామభక్తులకు రామరూపంలో రావాలా కృష్ణ భక్తులు కృష్ణ రూపంలో రావాలా శివభక్తులు శివరూపంలో రావాలా దేవి భక్తులకు దేవి రూపంలో రావాలా భక్త అంటే భక్తులకు ప్రియమైనటువంటి వాడు భక్తులు ఆయనకు ప్రియము అది ఆయనకు సుగుణం అది ఆయన కళ్యాణ గుణం కాబట్టి భక్త దయామయ అని మనం పీల్చామనుకున్న పరమేశ్వరుణ్ణి ఇవన్నీ కూడాను గుణ విశేషం కాబట్టి కొన్నేమో స్వరూప విశేషం కొన్నేమో గుణ విశేషం కొన్నేమో లీలా విశేషం ఇప్పుడు దీంట్లో దామోదర అని దామోదర అది దామోదర లీల కదా కాబట్టి ఆమి కట్టేసినప్పుడు రోటికి ఆ రోటిని ఈడ్చుకుంటూ వచ్చి దామోదరుడు అక్కడ మది చెట్టుని పడగొట్టి కుబేరుని పుత్రులకి విముక్తిని కల్పించాడు చూచారా నలకూబరమణి గ్రీవులకి అది అది ఒక లీల అద్భుతమైనటువంటి దామోదర లీల కాబట్టి దామోదర అట్లాగే కైట భారే అని చూడండి ఇక్కడ రెండో చరణంలో కైట భారే అచ్యుత కైట భారే అంటే మధుకైటపుల్ని నిన్న చూసాం గనక కైటపడనేటువంటి రాక్షసుడిని సంహరించాడు కాదు అది కూడా లీల మురారే మురారనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల మురారే లీల ఇవన్నీ కూడా లీలా విశేషాలు కాబట్టి పరమేశ్వరుని యొక్క నామాల్లో కొన్ని స్వరూప విశేషాలు ఉంటాయి కొన్ని గుణ విశేషాలు ఉంటాయి కొన్ని లీలా విశేషాలు ఉంటాయి కొన్ని అవతార విశేషాలు ఉంటాయి ఇప్పుడు శ్రీకృష్ణ అన్నామనుకోండి అవతారం కృష్ణ అవతారం రామ అన్నామనుకోండి రామ అవతారం నరసింహ అంటే నరసింహ అవతారం అట్లా అంటే వామన్ అవతారం కాబట్టి అవతార విశేషాలను తెలియజేసేటువంటి కొన్ని కాబట్టి గుణ విశేషాలు కావచ్చు కళ్యాణ గుణ విశేషాలు కావచ్చు అవతార విశేషాలు కావచ్చు లీలా విశేషాలు కావచ్చు స్వరూప విశేషం కావచ్చు ఇవన్నీ వాటిల్లో ఉంటాయి గనక అన్న నామాల్ని గనక మనం అప్పుడు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి బ్యూటిఫుల్ శ్లోక ఇది కూడా ఉదయాన్నే చెప్పాల్సిన శ్లోకాలు ఇవన్నీ శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపా శ్రీ పద్మనాభాచ్యుత కైట్రీరామ పద్మాక్షరిమురే అనంత వైకు ముకుంద కృష్ణ గోవింద దోదర దీంట్లో పెద్ద పదప్రేమ ఈ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య ఎనిమిదవ అధ్యాయం అక్షర ప్రబ్రహ్మ యోగంలో స్వామి చెప్పింది ఏంటి అర్జున సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల ఎందు మామనుమరయుద్య నన్ను అనుస్మరిస్తూ ఉండు స్మరించడం కాదు అనుస్మరించడం సర్వకాల సర్వావస్థల ఎందు అనుస్మరిస్తూ ఉండాలి ఎందుకని ఇంతకు ముందే చూచాం ఆపద ఎప్పుడైనా రావచ్చు మాం రక్షిస్తావా కృష్ణ నన్ను రక్షించంటే ఎందుకు రక్షించాలి నువ్వు ఆపదలో ఉండవు కనుక ఆపద ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందో తెలియదు నేను మధ్యాహ్నం రాలేదు వీటి ముందు మధ్యాహ్నానికి వచ్చి కాబట్టి సర్వేషు కాలేషు మాం అనుస్మర స్మర కాదు అనుస్మర నిరంతరం చేస్తూ ఉంటే అనుస్మర ఒక కాలానికి పరిమితం స్మరించడం నిరంతరం చేస్తూ ఉంటే అనుస్మరించడం నిరంతరం అంటే నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు నిద్ర లేవగానే నిద్ర లేవగానే శ్రీనాథ ఇది భగవన్ నామానికి శ్రీకారం భగవన్ నామానికి శ్రీకారం నామభక్తులు నామయోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వేషు కాలేషు మామనుస్మర పరమేశ్వరుని అనుస్మరిస్తూ ఉండాలి అంటే ఇదిగో ఇది శ్రీకారం చుట్టాలి మొట్టమొదట నిద్ర లేవగానే ఫస్ట్ శ్రీనాథ తర్వాత ఏం చేస్తావు నిద్ర లేచి స్నానం చేస్తావు నారాయణ ఎందుకని నారములు అంటే నీళ్లు నారాయణ కాబట్టి నిద్ర లేవగానే శ్రీనాథాన్ని లేవాలి స్నానం చేసేటప్పుడు నారాయణ అని చేయాలి తరువాత స్నానం చేసేం చేస్తావు కూర్చుంటావు వాసుదేవా జగత్ వసతి వాసయతి ఈ జగత్ ఎవరిలో కూర్చోనుందో ఆయన వాసుదేవుడు సుప్రతిష్టమై ఉందో ఆయన వాసుదేవుడు కాబట్టి నారాయణ అంటూ నార్మల్ అంటే నీళ్లు గనక నారాయణ నువ్వు స్నానం చేసిన తరువాత శ్రీకారం చుట్టిన నామానికి లేవాలి శ్రీనాథ ఇది మంగళకరం సరేనా శ్రీనాథ లేచిన తర్వాత స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నారాయణ నారములు నీళ్లు సరేనా స్నానం చేసి వచ్చిన తర్వాత అలిసిపోయినా కూడా కూర్చుంటావు ఎక్కడ కూర్చోవాలి మంచం మీద కాదు కూర్చోవలసింది పరమేశ్వరుడు కూర్చోవాలి వాసుదేవ లేచి వచ్చి కూర్చున్న తర్వాత వాసుదేవ వసతి వాసయతి అది వసతి జగత్ వసతి వాసయతి ఈ ప్రపంచమే ఆయనలో వసించింది కూర్చొనుంది అందుకని నువ్వు కూడా ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయనలో కూర్చోవాలి వాసుదేవ తర్వాత ఇక అక్కడి నుంచి నీకు ఎక్కడ ఆనందం కలిగిన సాయంత్రం వరకు కృష్ణ కృష్ణ అంటే ఏడప్పుడు నా అంటే ఆనందం ఆనందం కలిగింది అనుకోండి ఆనందం కలిగితే మనం అనుభవిస్తాం కానీ మనం తెచ్చుకోలేము అర్థమవుతుంది నీకు ఒక్కోసారి ఆనందం తెచ్చుకోవాలని భయూర్ దుఃఖం తెచ్చుకుంటాం ఇంట్లో చెప్తాను తొందరగా ఈరోజు ఉప్మా బ్రహ్మాండంగా చెయ్యి అదేమి తొందరగా పోవాలి ఈరోజు చాలా ఉంది నాకు పని ఉంది ఉప్మా చేసేసాయి ఆ ఉప్మాలో జీడిపప్పు బాగా వేసి నెయ్యి గియ్యి వేసేసి పచ్చిమిరపకాయలు వేసి అల్లం ముక్కలు అన్నీ ఏమై చెప్తాడు ఆవిడ అన్నీ వేసి చెడగొట్టేసి అన్నీ వేసేస్తుంది తీరా ఉప్మా వచ్చేటప్పటికి ఇది ఎలా తినాలి చెప్ప ఇది ఉప్మా చూసారా ఒక్కొక్కసారి కాబట్టి అది తిని ఆనందంగా పోయి ఈ లో ఏదో ఉద్ధరించాలనుకుంటే ఆనందంగా పోవాలనుకోరు ఇది అంత ఏదో ఉంటుంది కారణం పాపం అందువల్ల ఆనందంగా పోవాలనుకుంటే ఇక్కడ ఉండలే ఉప్పు లేక ఇంకేదో అయిపోతుంది నోట్లో వెళ్ళదు నా బ్రతుక అందువల్ల మనం కోరుకున్నంత మాత్రాన ఆనందం రాదు సార్ ఆనందం వచ్చిందంటే పరమేశ్వరం యొక్క అనుగ్రహం మన మీద ఉంది కనుక ఎక్కడ మీకు ఆనందం కలిగిన కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కాబట్టి ఆనందం కలిగినప్పుడు భగవంతుడి అనుగ్రహం చేత కలిగింది కదా కృష్ణ మనం అంటే భగవంతుడు కూడా అనుకుంటాడు వీడికి ఆనందం నేను ఇస్తే కృతజ్ఞతతో నన్ను తలుచుకుంటా ఉండడు అంతేగాని మనకు ఆనందం రాగానే కదా అని ఆయన అనుకుంటాడు ఆనందం ఇచ్చేది నేను వీడు హలో అని అడుగు తిరుగుతున్నాడు ఇంకంతా హాలో ఇంకా హలో కాదు హాలో పో అందువల్ల ఎక్కడ ఆనందం కలిగినా బాగా ఆనందం అంటే వస్తువే రావాల్సిన అవసరం లే డబ్బు రావాల్సిన అవసరం లే సరైన ఒక మంచి సద్భావన కలిగి ఆనందం కలగచ్చు ఆ కలిగినప్పుడు కృష్ణ అది నామం అర్థం అవుతుందే రేపటి ఉదయం నుంచి ముకుందమాల విన్నదానికి నిద్ర లేవగానే శ్రీధరా నారాయణ చేసినప్పుడు నారాయణ నాకు వినపడాలి ఆశ్రమానికి ఎట్లా నడుస్తారు రేపు చూస్తాను నారాయణ మళ్ళీ వచ్చి కూర్చుంటానే ఇంట్లో వాసుదేవ రేపు మీ ఇంట్లో చూడాలి వాళ్ళు ఎందుకు ఇది కొత్తగా ఉండాలి రకరకాలైన అంటే ముకుందమాలు వచ్చాడు సార్ కంకులుషణం సమాప్తి ఇంక ఇంతే ఉంటాడు రోజు సరేనా కూర్చునేటప్పుడు ఎప్పుడు ఆనందం వచ్చిన సాయంకాలం రావచ్చు ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు ఎక్కడొచ్చినా సరే ఆనందం కలిగితే మాత్రం కృష్ణ ఒకవేళ అనుకోకుండా అదృష్టం వచ్చింది అనుకోండి అవి లాభాలు కావచ్చు ఏమన్నా కావచ్చు లాటరీ టికెట్ కావచ్చు అనుకోనివన్నీ జరిగిపోతాయి ఒకసారి నేను అనుకోలేదండి ఇంత ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ అది అదృష్టం కదా అదృష్టం ఎక్కడైనా సరే ఈ అదృష్టం కనుక అంకురించిందంటే నువ్వే ఆశ్చర్యపోతావు ఇదంతా ఎట్లా జరిగిందబ్బా నాకు నేను నేను అనుకోలేదు ఇంత ఇంత వచ్చిందే ఇది వచ్చింది అది జరిగిందే అలాంటప్పుడులా భక్తప్రియ ఎందుకని నీ వల్ల జరిగింది నేను నీకు ప్రియుడు కావడం వల్లనే ఈ అదృష్టం నన్ను భరించింది భక్త ప్రియ అట్లాగే కష్టాలు వచ్చాయి అనుకోండి కష్టాలు వచ్చినప్పుడు పోవాలంటే చక్రపాణి కట్ కష్టాలు కట్ చక్రపాణి నెక్స్ట్ భోజనానికి గుర్తున్నాం అనుకోండి పద్మనాభా అర్థమైపోయి ఇప్పుడు నాభిఎంతుండాలంతా మనం లాగుతా ఉంటే చక్కగా పచామ్యాన్నం చతుర్విధం కమాన్ అహం వైశ్వానరత్వ కాబట్టి పద్మనాభ అని భోజనం చేసేటప్పుడు బలకాలి తర్వాత ఎక్కడైనా మనం పనిచేస్తూ ఉంటే శ్రమగా ఉండింది అనుకోండి మీకు చేసి చూడండి ఇవన్నీ జీవితంలో వాటి ఫలితాలు ఉంటాయా లేదో చూడండి మీరు ఏదైనా కష్టపడి రాస్తూ ఉంటారు లేదు ఇంకేదైనా చదువుతూ ఉంటారు లేదు ఇంకేదైనా పని చేస్తూ ఉంటారు అలిసిపోతుంటారు అనుకోండి అచ్యుత అచ్యుత దాన్ని పోగొట్టేటువంటి వాడు అచ్యుత సరేరా అచ్యుతం దాన్ని నసింపజేసేటువంటి వాడు శ్రమ పోయేటువంటి వాడు శ్రమనాశకం అది అచ్యుత శబ్దం అచ్యుత అట్లాగే అనారోగ్యం వచ్చింది అనుకోండి ఇది రాక్షస స్వభావం కనుక తమగుణం అనారోగ్యం వచ్చిందంటే కైట భారీ ఏ పని ఇంట్లో కూర్చొని అనుకోండి అప్పుడేం చేయాలి టీవీ చూడాలి చూడు పర్వాలేదు రామా రామా ఎందుకని రామా రమంతే అస్మిన్ ఇది ఎవరి మన మనం రమిస్తుంటాం ఆనందాన్ని అనుభవిస్తుంటాం ఆయన రాముడు కనుక ఇంట్లో కూర్చొని ఉంటే నువ్వు రామ రామ అంటే ఇళ్ళే రామస్వరూపంగా మరిపోతా సార్ రామా ఒకవేళ ఇంట్లో కాకుండా బయటికి పోవాల్సి వచ్చింద పని ఉండి పద్మాక్ష అంటే కమలలోచన అని అర్థం పద్మాక్ష అంటే కమలలోచన కమలం జ్ఞానం కదా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడాను జ్ఞానపూరితమైనటువంటి విషయాలే మన కంటికి కనబడుతూ ఉండాలి కనుక పద్మాక్ష అని కోరి బయటికి బయలుదేరాలి తీర అక్కడికి వెళ్ళిన తర్వాత శత్రువులే ఎదురయ్యారనుకో అప్పుడు ఏం చేయాలి హరి హరతీతి హరి అట్లాగే మనోవ్యాధలు కనుక వస్తే మానసికమైనటువంటి వ్యాధులు ఇది స్ట్రెస్ గిస్తుంటుండారు చూసారా కొత్తది ఇప్పుడు కొత్త వేదాంతాలు స్ట్రెస్ వేదాంతం దాని పేరే స్ట్రెస్ వేదాంతం నాకు దానికి మురారి ఆ స్ట్రెస్ పోతుంది సరేనా మరణాన్ని గురించి విన్నారనుకోండి ఎవరైనా మరణిస్తారని తెలుసుకున్నాం అనుకోండి లేదు అది మనకే వస్తుంది అనంత ఎందుకని ఈ అంతం లేకుండా చేయమని తర్వాత ఆలయానికి వెళ్తారనుకోండి వైకుంఠ ఆయన నివాసం వైకుంఠం ఆలయంలో వైకుంఠ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి కనపడతాడు అప్పుడేం చేయాలి ముకుందా ముక్తిం దాతీతి మోక్షాన్ని నిమ్మని అడగాలి స్వామిని ముకుంద కృష్ణ అక్కడ ఆనందం కలుగుతుంది చూడండి అక్కడ కృష్ణ భగవంతుని మోక్ష అడిగిన తర్వాత కలిగి ఆనందం ఏదైతే ఉందో కృష్ణ కృష్ణ కాబట్టి కృష్ణ అనేది ఇక్కడ సుఖం కలిగిన ఆలయంలో సుఖం కలిగిన ఎక్కడ ఆనందం కలిగినా కృష్ణ శబ్దం వాడుతూ ఉండాలి ఒకవేళ ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి చేతన రామాయణం చదువుతారు చేతన భాగవతం చదువుతారు భారతం చదువుతారు ఈ గ్రంథాలన్నీ చదువుతారు కదా కాబట్టి గ్రంథ పఠనం వచ్చినప్పుడు గోవింద గోబీర్ వేదాంత వాక్యవ వింద్యతే లభ్యత ఇది కాబట్టి వేదార్థాలు మనకు అర్థం కావాలంటే గోశబ్దం మీరు చెప్పారు కదా ఇంతకుముందు కాబట్టి ఇవి గోవింద శబ్దం కాబట్టి గోవింద అంటే శాస్త్రం మనకు చక్కగా అర్థమవుతుంది ఏదైనా సహాయం కావాలనుకో మనకు నిస్సహాయస్థితిలో ఉంటే దామోదర అంటే ఉదారంగా మనకు హెల్ప్ చేసేటువంటి వాడు ఏమి అడ్డంకులు ఉంటే కూడా తొలగించి మద్య చెట్లను పడగొట్టి చేశాడో ఆ విధంగా అవరోధాలు ఉంటే కూడా వాటిని తొలగించి మనల్ని చేసేవాడు చివరికి వచ్చేటప్పటికి మాధవా ఎప్పుడిదే లేచినప్పుడు శ్రీధరా పడుకునేటప్పుడు మాధవ మౌనాత్ ధ్యానాత్ అంటే మౌనము ధ్యానము యోగాశ్చ మౌనాత్ ధ్యానాచ్ఛ యోగా విద్ధి భారత మాధవం మహాభారతంలో మహాభారతంలో ఉంది మాధవ అంటే ఏంటి తెలుసా ఆ మౌనం మనం మననం చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల యోగం చేయడం వల్ల వీటన్నిటి యొక్క ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరిగి తద్వాత జ్ఞానం కలిగితే ఏ మోక్షం అయితే వస్తు అది మాధవ స్వరూపం గనక ఆ స్థితిలోకి నేను వెళ్ళాలంటూ నిద్రపోతే ఇంక అక్కడి నుంచి స్వప్నాలు లేవు ఏమి లేవు హాయిగా మాధవా మాధవా మాధవా అంటూ మౌనాథ్ ధ్యానాథ్ యోగా యోగ ఇది కాబట్టి అర్థమైంది ఇప్పుడు చూడడానికి అట్లా ఉండయి నామాలు ఇలా గనక చూసుకుంటూ వస్తే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మా మనుస్మర యుద్ధ్యచ నెక్స్ట్ కంక్లూషన్ విష్ణు అనంతమయత్పద్మధ్యే సత వ్యవస్థ సమాహినా సతతయయే యాి సిద్ధి పరమాం వైష్ణవీ ప్లీజ్ ఎవరైతే ధ్యాయంతి ఏ ధ్యాయంతి ఎవరైతే ధ్యానిస్తారో ఎవరిని హృత్ పద్మ మధ్యే మన హృదయ పద్మములో మధ్యలో హృదయ కుహల మధ్య హృత్పద్మ మధ్యే మన హృదయ పద్మం అంటే హృదయంలో మధ్యలో సతతం వ్యవస్థితం నిరంతరం ఎవడైతే ఉండాడో అట్టి విష్ణు ఆ పరమేశ్వరుని విష్ణు వ్యాపనశాలి అనంతం అనంతులైనటువంటి వాడిని అవ్యయం నశించినటువంటి వాడిని కాబట్టి నశించకుండా అనంతులైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ రాముడు శివుడు నీ ఇష్టం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ ఎవరైతే ధ్యాయంతి ధ్యానిస్తూ ఉండారో ప్లీజ్ సమాహితానం ఆ విధంగా మనసును ఆయన మీద లగ్నం చేసినటువంటి వాళ్ళకి సతత అభయప్రదాం అభయప్రదాం వాళ్ళకి అభయాన్ని ప్రసాదించేటువంటి వాడు అభయాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే వాళ్ళ మనసుని పూర్ణంగా ధ్యానంలో పరమేశ్వరుడి మీద పెట్టి వాళ్ళకి సతత అభయప్రదం సమాహితానాం సమాహితానాం కేవలం ఆయన మీదనే మనసు లగ్నం చేసినటువంటి వాళ్ళకి సతత అభయప్రదం విష్ణుం అనంతం అవ్యయం పరమాం వైష్ణవీం ఆ విష్ణుదేవుని యొక్క పరమ పదం ఏదైతే ఉందో దాన్ని సిద్ధిం తే వాళ్ళు ఎవరు ఏ ధ్యాయంతి ఎవరైతే ధ్యానిస్తూ ఉండారో తెంతి పరమం సిద్ధిం యాంతి వాళ్ళు ఆ పరమ పదాన్ని పొందుతారు కాబట్టి ఎవరైతే ఈ ఇంతవరకు విన్నటువంటి ఈ ముకుందుణ్ణి హృదయంలో పెట్టుకొని ధ్యానిస్తారో అటువంటి వాళ్ళు అంటే ముకుందుని ధ్యానించేటువంటి వాళ్ళు తప్పక ముక్తిని పొంది తరిస్తారు ఇది ఫలశ్రుతి ఇది ఫలశ్రుతి ఇదే ఫలశ్రుతి ఇస్ ఇస్ ఫలశ్రుతి కాబట్టి ఈ ముకుందమాల వినడం వల్ల కలిగేటువంటి ఫలం ఇది కాబట్టి మనకు ఈ హృత్పద్మధ్యే మీకు కైవల్యం చెప్పినప్పుడు కూడా చెప్పాను హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్య విశదం విశోకం ధ్యా మునిర్గచ్చతి బ్రహ్మయోనిం తమస పరస్తాత్ సరేనా మునిర్గచ్చతి బ్రహ్మయోని తమస పరిస్తాత్ చీకటి కవతల తరిన తమసును దాటినటువంటి స్థితిలో ధ్యాత్వా ముని గచ్చతి ధ్యానించిన దాని వల్ల ఎవడైతే పూతుడో బ్రహ్మయోనిం బ్రహ్మకు ఆధారమైనటువంటి పరమేశ్వరుడు బొద్దుతున్నాడు ఎక్కడ హృత్పుండరీకం హృదయ పద్మములో విశం విశోకం శోకరహితమైనటువంటిది ఏ విధమైనటువంటి మలినం లేనటువంటిది విచింత్య మధ్యే విశదం విశోకం ధ్యాత్వా మునిర్గచ్చతి బ్రహ్మయోనిం కాబట్టి అటువంటి దాన్ని చేరుతూ ఉన్నారని అదే ఇది కూడా కాబట్టి విష్ణు అనేది ఇక్కడ పెట్టడంలో విష్ణు ఎక్కడున్నాడు అంతటా ఉండాడు యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కాబట్టి అంతటా ఉండాడు లోపల బయట అంతటా ఉండాడు అటువంటి వాణ్ణి స్వామీజీ హృత్పద్మధ్య ఏమిటి అది అంతటా ఉన్నాడు ఉపలక్షణం ధ్యానానికి ఉపలక్షణం ఇది కాబట్టి అంతటా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు హృదయంలో ధ్యానం చేస్తూ ఉండవు అలా ధ్యానం చేయడం వల్ల తే ఏ ధ్యాంతి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో తే సిద్ధిం యాంతి వాళ్ళు సిద్ధిని పొందుతారు ఇది బలశ్వరు ఈ విధంగా ధ్యానం చేయమంటే అడికే లేదు కాబట్టి నామము అర్థమైంది ధ్యానం కూడా పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే ముకుందుణ్ణి తప్పకుండా ముక్తిని పొందుతారు ఈ కంక్లూడ్ చేసేటప్పుడు మనకు చెప్పడమే కాకుండా తాను కూడా చేయాలి గనక ఆయన చేసుకుంటున్నాడేమో ఆయనది ఒక ధ్యానం కనపడుతుంది క్షీరసాగర తరంగ శిఖరాసారతరహిత చారుమూర్త భోగి భోగ శయనీయ శయని మధవాయ మధు విషేన్నమా ధ్యానం ఏం లేదు క్షీరసాగర తరంగ శీకరాసార తారకత చారుమూర్తయ్యేట క్షీరసాగరం ఎక్కడుంటాడు విష్ణుమూర్తి పాల ఉంటాడు విష్ణుమూర్తి కలర్ ఎట్లా ఉంటుంది నీల మేక చేదా క్షీరసాగర తరంగా ఆ పాలసముద్రంలో అలలు అట్లా లేచినప్పుడు అలలు తరంగా శీకరసారతారకత చారుమూడతాయి అబ్బాయి పాల సముద్రం కదది ఆ అలలు లేచినప్పుడు అలల్లో నుంచి ఇప్పుడు మామూలుగా అయితే నీళ్లు వేరే విషయం ఈ సముద్రం అయితే ఇది పాల సముద్రం గనక పాడతో లేచినప్పుడు ఆ అలలు పైకి లేస్తే ఒక్కసారి క్షీరసాగరంలో తుంపర్లు ఎట్లా కదా తుంపర్లు నీటి తుంపరులాగా ఇప్పుడు జల తుంపరలు ఎట్లాగైతే ఇక్కడ చీర తుంపరలు పాలు గనక అవి ఆయన మీద పడేటప్పటికి ఆయన వర్ణమంతా నీలివర్ణం గనక నీల మేక చేపడు గనక ఆకాశంలో రాత్రిపూట నల్లగా చీకటి ఉంటే అందులో నక్షత్రాలు ఏ విధంగా అయితే శోభిస్తూ ఉన్నాయో చారుమూర్తయ్యే తారకత చారుమూర్తయ్యే తార తారకత చారుమూర్తయ్యే కాబట్టి రాత్రిపూట నల్లగా ఉండేటువంటి ఆకాశంలో వెలుగుతో నక్షత్రాలు ఏ విధంగా అయితే శోభిస్తూ ఉండాయో అట్లా ఈ నల్లనయ్య సరేనా విష్ణుమూర్తి యొక్క ఆయన క్షీరసాగరంలో ఆయన పడుకోని ఉంటే ఇవి లేచి ఆయన మీద పడితే అవి మెరుస్తూ ఉంటే తెల్ల తెల్లగా ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా దివ్యంగా ప్రకాశిస్తూ ఉండా చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయనే కాబట్టి అటువంటి మనోహరంగా ఉండేటువంటి ఈయన సరేనా శేషాయి అంటే ఆదిశేషుడి మీద పడుకోని ఆయనకి నమ ఎవరో తెలుసా ఆయన మాధవాయ మధు విద్విషే ఓ మాధవాయ మా అంటే లక్ష్మీదేవి ఆమె కూడా ఉంది కదా అక్కడే మసాజ్ ఇప్పుడు లక్ష్మీదేవి లేకుండా ఎట్లుంటాడో అక్కడ క్షీరసాగరం అంటేనే ఉందని అర్థం క్షీరసాగరం అంటేనే ఉందని అర్థం ఆ కూర్చొని అమ్మవారు ఒత్తుతూ ఉంటుంది కదా లక్ష్మీదేవి ఉంది కాబట్టి మా అంటే భర్త మాధవ ఇక్కడ మాధవ శబ్దం అక్కడ మౌనాత్ ధ్యానాత్ యోగాశ్చ విద్య మాధవం అక్కడ కాబట్టి మాధవాయ లక్ష్మీదేవి ఇక్కడ ఉండడం వల్ల చూడు ఐశ్వర్యప్రదాత మోక్షలక్ష్మి ఇక్కడే ఆమె మామూలు లక్ష్మి కాదు అష్టలక్ష్మి దేవాలయం లేదు ఇది మోక్షలక్ష్మి అక్కడే ఉంది ఆయన దగ్గరే ఉంది అర్థమవుతుంది ఇక్కడ మనకు సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి ఎలక్ష్మలక్ష్మి అన్ని ఉంటారు ఇక్కడ స మాధవాయ మధు విద్వేష నమహ సమర్చండి ఇవి మాధవుడు ఎవరు మొట్టనిచ్చేవాడు కదా మధు విద్విషే మధు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు మధు అనేటువంటి వాడు అజ్ఞానం గనక అజ్ఞానాన్ని నిర్మూలించేటువంటి వాడు మాధవ శబ్దం మోక్షాన్ని ప్రసాదించేది గనక మోక్ష లక్ష్మి అక్కడే ఉంది గనక అయ్యా అజ్ఞానాన్ని తొలగించి అది మధు అజ్ఞానాన్ని తొలగించి మధు రాక్షసుడు ఆ అజ్ఞానాన్ని పెట్టినటువంటి మధు అనేటువంటి మోక్షాన్ని ప్రసాదించే మోక్షలక్ష్మిని మాకు ప్రసాదించు అంటే అజ్ఞానాన్ని నిర్మూలనం చేసి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని నమహ నమస్కారం చివరికి వచ్చినప్పటికి అజ్ఞానం పోవాలి జ్ఞానం రావాలి మోక్షం కలగాలి అనేటువంటిది ముకుందమాల యొక్క సారాంశం ఇక్కడికి అయిపోయింది సో ఆయన చెప్పాడు అనుకోండి ఇప్పుడు భగవద్గీత చెప్తే అర్జునుడు అన్నాడు కరుష్య వచనం తవ్వాలి ఈయన కూడా చెప్పాడు అయ్యా వదామి కరోమి స్మరామి అని నమామి మనమేం చెప్పాలి ఇప్పుడు మనం ఎందుకు స్వామిజీ చెప్పేది మళ్ళీ మీరేం చెప్తారో చెప్పండి వచ్చింట కుదరదు చెబితేనే చెబితేనే ఆ పెద్దల మార్గాన నడుతున్నయ్యా కృష్ణ పెద్దల మార్గాన నడుతున్నయ్యా చిన్న బుద్ధులు పూర్తిగా విడుతున్నా మన చెప్పాలి ఇప్పుడు పెద్దల మార్గాన నడుతున్నయ్యా కృష్ణ పెద్దల మార్గాన నడుతున్నయ్యా చిన్న బుద్ధులు పూర్తిగా విడుతున్నయ్యా నూరార నిను నేను పిలుతున్నయ్యా నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడవడం అర్ధరహితమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఉండడం అల్పబుద్ధుల్ని స్వల్పబుద్ధుల్ని అహంకారాలని దూరం పెట్టడం నోరారా అరికీర్తి నడువడైంది అది నామం చెబుతాడు కనుక ఇది మన పరమేశ్వరుడు చెబితే ఈ సందర్భంలో ముకుందమాల విన్నా గనక సార్థక అని అర్థం ఎస్ ప్రియ శ్రుతిధర కవిలకీరో మిత్రే ద్విజన్మ వర పద్మశరావూతాక్ష రణాంబుజ్పద రాతి కేఖరేణ ఇది కంక్లూషన్ యవని యొక్క ప్రియౌ ప్లోరల్ ప్రియులు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎస్య ప్రియౌ ఎవరి యొక్క ప్రియులు ఎవరంటే వాళ్ళు శృతిధరవు కవిలోక వీరవు శృతిధరవు శృతి అంటే వేదం కాబట్టి వేదాన్ని కుర్చిలో పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు ధరించుండేటువంటి వాళ్ళు శృతిధరవు కవిలోక వీరవు కవితాలోకంలో వీరు వాళ్ళు అంటే చక్కటి కవిత్వం చెప్పగలిగేవాళ్ళు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కవిత్వం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ప్రియవు నాకు ప్రియులు ఎవరికో ఎస్స ఎవరికి ఎస్స ప్రియౌ కాబట్టి చక్కగా శాస్త్రం తెలిసి కవిత్వం తెలిసి కవిత్వంలో కూడా శిఖరాగ్రాన్ని ఉండేటువంటి వాళ్ళు ఎవరికైతే ప్రియులో మిత్రే కేవలం ఎందుకు ప్రియులు వాళ్ళు మిత్రులు అటువంటి వాళ్ళు ద్విజన్మ వర పద్మశరావభూతాం పేర్లు ద్విజన్మవరుడు పద్మశరుడు అది ద్విజన్మవరుడు అద్మ శరుడు ఎవరో వీళ్ళు ప్లీజ్ నెక్స్ట్ తేన అంబుజాక్షరణంబుజ్పద రాజా కులశేఖరేణ ఇది ఒక విచిత్రమైన కంక్లూషన్గా నాకు కనపడుతుంది ఎందుకంటే శాస్త్రం ఇట్లా కంక్లూడ్ కావడం నేను ఎక్కడ చూడలేదు ఎందుకనంటే కంక్లూడ్ చేసేటప్పుడు ఎక్కడైనా మిత్రుల్ని చెప్పడం అనేది నేను ఎక్కడ చూడలేదు అంటే ఇష్టదేవతను గురించి చెప్పడం ఇట్లా ఉంటుంది అలాగే గురువుని సంబోధించడం ఉంటుంది గురువుని గురించి ప్రస్తావించడం ఉంటుంది పలాని గురువు గారి శిష్యుడైనటువంటి ఈయన రాశాడని లేకపోతే ఆ వంశ ప్రతిష్ట కూడా ఉంటుంది ఆ వంశంలో పలానా గోత్రానికి సంబంధించిన వాడు రాశాడు అనేది ఉంటుంది ఏమో బా చూసినంత వరకు అంతేగాని ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి పలానా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కనుక అటువంటి వాళ్ళని ఫ్రెండ్స్గా కలిగినటువంటి నేను రాశాను ఈ కృతి ఇదేదో కొద్దిగా నాకు శాస్త్రానికి చాలా దూరంగా పోయినట్టుగా ఉంది కారణం ఏంటంటే నా ఉద్దేశం వాళ్ళు సంప్రదాయం లేదనే చెప్పచ్చు వాళ్ళు చాలా చెప్తారు ద్విజన్మర పద్మశరుడు అంటే ద్విజన్మవరుడు అనేటువంటి వాడు వాల్మీకని ద్విజన్మవర అంటే రెండు జన్మలెత్తినటువంటి వాడు అంతకుముందు రత్నాకరుడుగా తర్వాత వాల్మీకి అయ్యాడు గనక పుట్టలో నుంచి వచ్చిన తర్వాత వాల్మీక నుండి వచ్చిన తర్వాత ఆయన ద్విజన్మవరుడు కాబట్టి ఈయనకి రామాయణం అంటే చాలా ఇష్టం కనుక వాల్మీకిని ఎక్కువగా అనుసరించాడు కాబట్టి మీకు మొదట్లో కూడా చెప్పాను రాముడి మీద ఒకటి కృష్ణుడి మీద ఒకటి రెండు గ్రంథాలు ఈయన కాబట్టి ఆ ద్విజన్మవరుడు అంటే వాల్మీకి పద్మశరుడు అంటే నమ్మాళ్ళవారని ఆళ్వార్లలో నమ్మాళ్ళ వారు ఆయన ఆయనని అంటే ఆయన్ని ఎక్కువగా ఈయన అనుసరించాడని వాళ్ళిద్దరూ ఈయనకి కవితాలోకంలో శాస్త్రంలో స్నేహితుల్లాగా మనసులో ఉపయోగపడ్డారని ఇదంతా చెబుతారు నేను అనుకుంటున్నా ఘష్యతే ఎస్సె నగరే ఎరంగయాత్ర దినే దినే అనేటువంటి మొదటి శ్లోకం ఎట్లాగైతే సహేతుకంగా నేను చెప్పాను ఈయన రాసింది కాదు ఎవరో రాసి ఉంటారని ఈ ఉపసంహృతి కూడా ఎవరో నాలాంటి వాడు రాసి పెట్టి ఉంటాడని నా ఉద్దేశం అంతేగాని ఆ విధంగా జనరల్గా రాయలు కాకపోతే ఇక్కడ తేనె అంబుజాక్ష చరణాంబుజ ష షట్పదేన అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముకుందుని యొక్క పాద పద్మాల షట్పదేన షట్పదంటే తుమ్మిద భగవంతుని యొక్క పాద పద్మాల ఎందు తుమ్మిదలాగా ఆయన సంచరించి తుమ్మిదలాగా ఎవరు కులశేఖర ఆళ్ళవార్లు అక్కడ గ్రోలినటువంటి మకరం దాన్ని తీసుకొచ్చి అందరికీ పంచాడని అంతేం లేదు దట్ ఈస్ ఓకే నో కాంట్రడిక్షన్ నిజమే అంత భక్తి చేయకపోతే రాదు కాబట్టి మహాభక్తుడే కనుక ఆయన షట్పదేన ఆ తుమ్మిదలాగా తుమ్మిద ఎట్లాగైతే పద్మాల దగ్గరికి వెళ్ళి అందులో ఉండేటువంటి మకరంధాన్ని అంతా జురుకొని వచ్చి మనకు పెడితే మనం తీసుకుంటాము అట్లాగే శ్రీహరి యొక్క ముకుందుని యొక్క పాద పద్మాల్ని సేవించడం వల్ల తుమ్మి మీదలాగా అక్కడ ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి మకరంధాన్ని జురుకునేటువంటి కులశేఖర ఆళ్వార్లు మనకి దీన్ని వితరణ చేశాడు పంచిపెట్టాడు రాజ రాజైనటువంటి కులశేఖరేణ రాజ్ఞ కులశేఖరేణ అది అన్వయం రాజైనటువంటి ఈ కులశేఖరుని చేత కృతరియ కృతి కృత ఈ కృతి అంటే ఈ గ్రంథము రచింపబడింది ఇక్కడికి సమాప్తం ముకుందమాల ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్య శా శా